చేస్తారా సిత సిర్ సిస్టర్ సిస్టర్ ఓపెనింగ్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడ సార్వభౌముడా ఏసయ నీ యొక్క పరిశుద్ధ నామంనికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సాయంత్రం కాల సమయం అందు ప్రభ ఈ రీతిగా మేము కోరుకున్నట్టే మీకు చిత్తమై ఉన్నది కనుక ప్రభ నడిపిస్తున్నావు తండ్రి ఇంకా రాణిబిడ్డలన్న మీరు త్వరగా నడిపించండి ఏసీ ఆటంక పరుస్తున్న శక్తులు మంత్ర దురాత్మ కార్యాలన్నిటినీ ఏసు శక్తి గల నాలో కాల్చి నా ప్రభ నా విమోచక వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని హెచ్చరించండి నా తండ్రి నీ యొక్క కృపలు మమ్మల్ని చేసుకున్నందుకు ఉదే కాలం నుంచి ఇంత మటుకు కూడా ప్రభ నీ యొక్క కృపలో ప్రభ భద్రపరిచినందుకు నీకు వందనాలు రాకపోకలది దీవించినందుకు వందనాలు ఏసేనా తండ్రి ఈ రాత్రి కాల సమయం అందు ప్రభ నీ ద్వారా వాక్యం ద్వారా నా తండ్రి నేను మహిమ పరచటానికి మాకు ఇచ్చిన సమయం కొరకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసే శక్తిగా నేను అమ్మంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఒక పాట పాడినా నా ప్రజన్నా తెలిప వాయిస్ అనిపిస్తుందనా సరే అన్నప్పుడు నా విశ్వాస్త ఓడ యాత్ర కొనస్తా గుదీ నా విశ్వాస్త ఓడ యాత్ర కొనస్తా గుదీ కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా తూపానులైనా పెనుగాలులైనా తూపానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను ఆపలేవు నా యాత్రను నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా యేసు పక్షమై ఉండగా అయిన నాయసు నాపక్షమై ఉండగా తూ ననచి పెనుగాలులాపి తూఫాను ననచి పెనుగాలులాపి నడిపించును నా ఏ నన్ను నడిపించెను నాయే సయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగు చున్నదీ నా విశ్వాసవోడయా కొనసాగుచున్నదీ సీయోనుకే పయనం ఆగదు ఏ చోట సికే పయనం ఆగదు ఏ చోట విశ్వాసమూతోనే ఆరంభించి తిని ఈ యాత్రను విశ్వాసముతోనే ఆరంభించి ఈ యాత్రను నీ కోరిన ఆరేవుకే నడిపించును నా ఏ సయ్యా నే కోరినా నన్ను నడిపించును నా ఏ సయ్యా నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నీతి సూర్యుడు ఉదయించే వేళ ఇలలు ఆనందమే నీతి సూర్యుడు ఉదయించెలా ఇలలు ఆనందమే ఏ సయ్యా నీ రాక కోసమే నే ఉన్నాను ఏ సయ్యా నీ రాక నేవేచి ఉన్నాను ఏ స్తయరావా కొనిపోవనన్ను ఇలా నీవే నాకు ఏ సయ్య రావా కొనిపోవనన్ను ఇలా నీవే నాకు నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కొనసాగించే యేసు నాకు తాడుండగా కొనసాగించే యేసు నాకు తాడుండగా తు పైనా పెను గాలునా పనులైనా పెనుగాలులైనా ఆ పలేవు నా యాత్రను నా నా యాత్రను నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది కలములతో రాయ గలమా కవితలతో వరణీ చ గలమా కలలతో వివరీ చ కలమా మహోన్నతమైన ప్రే మా ఆరాధి ఆరాధి "'Arabi, come on.' "'Arabi, come on.' "'Rarajuvu nì vè, nā thandrivi nì vè, "'Nanu viđu vavu yadabhāyadu.' "'Rarajuvu nì vè, nā thandrivi nì vè, "'Nanu viđu vavu yadabhāyadu.' కళ్ళములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వివరించుచున్నది దేవాన ప్రాణము నీ కొరకైత పెంచుచున్నది దేవాన ప్రాణము నీ కొరకైద పెంచుచున్నది aaradinthunu <Sings> aaradinthunu <Sings> aaradinthunu <Sings> aaradinthunu raaja jibani ve na tandri vini ve nanu veduvavvu edabayano రాజువు నీవే నా తన్వివే నను విడువయను కల్ముళ్ళతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ేరాపులు కే రోబులు నిత్యము నేను స్థుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కే నిత్యముని స్తించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై దించు చున్నది ప్రాణము నీ కొర కైద పెంచుచున్నది ఆరాధి తును ఆరాధి తును ఆరాధి తును నా తండ్రి నను విడవవు ఎడబాయను రాజువు నీవే నా తన్వివే నను విడవ ఎడబాయను అల్లములతో రాయగలమా కవితలతో వరణించగలమా కల్లతో వివరించగలమా స్తోత్రం పరిశుద్ధిలా గొప్ప దేవ జీవం గల ఏసయా నీకు ఎంతో వందాలైనా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవలకు నిలబెట్టుకునేందుకని నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నైనా సమస్త ఘనత మహిమా ప్రభావంలో నీకు అర్పించుకున్న గొప్ప దేవ ఇక రాతి కలసంలో నైనా మేమందరం మీ సందికి నా దేవా మాతలు మాట్లాడే మమ్మను బలపరచండి అయినా నైనా ప్రాంతానికి ప్రవ రేపటి మేము బయలుదేరుతుండగా ప్రవ్వా నైనా ఏసయ నాకు ఎన్నిక ఎంతో వర్ణాలు సరళం చేయండి మీకు పరుశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించిన గొప్ప దేవా మూడు దినాల పరిచయ అంతట్లో మీరు మాకు విజయం అనుగ్రహించమని ప్రార్థిష్టమైనా మరోసారి ప్రవ చివరిగా ప్రవ మీ సంధ్య మేము గడుపుతుండగా ప్రవ్వా టాపిక్స్ ప్రవ ఏ రీతిగా ప్రజెంట్ చేయాల ప్రజలకు ఏ రీతిగా మీ వాక్యం ప్రకటించాలా అనే విషయాలు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతవైనా తరబి చేస్తున్నారు ప్రభావ విషయాలు మాకు బయలుపరుస్తున్నారు వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభ కృతజ్ఞత అస్తుతులు అర్పించుకున్న నా దేవనా ప్రభావ మీరు మాకు సహాయకులు నడిపించండి ప్రాణ బిడ్డ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రవ్వాటాల ధర మైంపండి వాక్యం ద్వారా మాట్లాడండి ప్రవ్వ ఇంకా ఏం చేయాలా ఎట్లా వెళ్ళాలా ప్రవ్వ మీరు మాతో మాట్లాడమని ప్రదిష్టమైన మీ ఆత్మ సహాయం మాకు అభిషేకించి ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మాపతి తలంపును తొలంపును ప్రభ మా తన ఆత్మ ప్రాణము శరీరలు మీకు అప్పగిస్తున్నాం నేను ఏసు క్రీస్తు తండ్రి మీ ఆత్మ నడిపించి మీరే మాతో మాట్లాడు మహిం పొందమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాడేదము చాటేదముయా येसुराज महिमनु चाटदू हलुया हलुया हलुया हलुया हलुया हलुया हलुया हलुया शक्तिवंतुने नी श्रम लू ముక్తి ముక్తిదాత నీ స్థితి అంత మార్చును శక్తివంతుడాయనే నీశ్రమలను బాపును ముక్తిదాత నీ స్థితి అంత మార్చును సత్యవంతుడాయనే నిన్ను నీతి మంతున్ని చేయును సత్యవంతుడాయనే నిన్ను నీతి చేయును మృత్యుంజయుడాయనే నిన్ను మృతి నుండి లేపును మృత్యుంజేయుడాయనే నిన్ను మృతి నుండి లేపును హల్లేని పాడదము యేసుజు మహిమను చాట దము హల్లేని పడము యేసు రాజు మహిమను చాటము హల్ హయా హల్లెలు హల్లెలు పరిశుద్ధుడాయని పవిత్రతను కూర్చును పరమాత్ముడాయని పరలోకము చేర్చును పరిశుద్ధుడాయని పవిత్రతను కూర్చును పరమాత్ముడాయనే పరలోకము చేర్చును పరమ వైద్యుడాయనే నీ గాయములను మాన్పును పరమ వైద్యుడాయనే నీ గాయములను మాన్కును పరోపకారి ఆయనే నీ करीर्चुनू परोपकारी आयने नी अ कर तीर्चुनू हेलुयानी पाड़द येसु राजू महिमनु चाटदमू हे लुयानी पाड़ेसु महिमनु चाटदू हलुया Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Praise the Lord Hallelujah Hallelujah Rana thank you and praise the Lord మీదే సార్ భాస్కర్ చిన్నగా ప్రార్థన చేసుకొని ప్రెజెంటేషన్ స్టార్ట్ చేద్దాం పరిశుద్ధన వండ్రి వందనాలు అయినా మీ కృపా వెంపర్ కృపా మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినారు ప్రభా బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా మమ్మల్ని జస్టిఫై చేసి శాంక్టిఫై చేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా ఇప్పుడు మహిమలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రూమ్ పంతరం పొందులాగా ప్రయాసపడమన్నారనైనా వాళ్ళు మేము ఆ రీతిగా ప్రయాసపడలాగా సేపడండి కేవలం జస్టిఫికేషన్ ఉండిపోవడానికి వీళ్ళేదనైనా సైంటిఫై చేసి నడిపించండి మీ మహిమార్థంగా అవును ప్రవ మహిమలోనికి మేము ప్రవేశించాలనైనా ఈ లోకం నుంచి మేము మీ సన్నిధికి మహిమను తీసుకొని రావాలని వాక్యం కలిగిస్తుంది కాబట్టి నడిపించి రేపటి దినా తండ్రి మేము బయలుదేరుతుండగా మిమ్మల్ని మహిమ పరచాలనైనా మీ మహిమలో మమ్మల్ని జ్ఞాపకం తీసుకోమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవ మీకే సమస్త ఘనత మహిమ ప్రభావిలు చెల్లించుకుంటున్నాం ఇప్పుడు ప్రభా ఆ దినం తండ్రి ఏ రీతిగా ఈ యొక్క సువార్తని ప్రకటించబోతున్నామో మీరు మాకు నడిపించమని నేర్పమని సైబర్ చేయమని అని మీ కొరకు సాక్షిగా మనల్ని నిలబెట్టుకోమని ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి నాకు చెప్పిన నాకు అనుగ్రహించబడిన టాపిక్ ఏంటంటే హౌ యూ కెన్ బ్రింగ్ అదర్స్ టు క్రైస్ట్ ద రోల్ ఆఫ్ అన్ ఇవాంజలిస్ట్ కాబట్టి సువార్థికుని యొక్క కర్తవ్యము పని ఏందనేది ఏ రీతిగా ప్రభు చెంతకి మనము ఇతరులని నడిపించగలము అన్న అంశం అండ్ దాని మూడు పాయింట్స్ ఉన్నాయి మూడు సబ్ పాయింట్స్ ఒకటి ఏంటంటే ఇతరులని ప్రభుకి ఎట్లా పరిచయం చేయాలా తీసుకొని రావాలా రెండవ పాయింట్ నీ జీవితము మరియు నీ సాక్ష్యము ఇతరులని ప్రభు చెంత ఏ రీతి ఉండాలా తర్వాత ఆత్మల నశించిపోతున్న ఆత్మల పట్ల నీ భారం అన్నది తర్వాత లాస్ట్కి రోల్ ప్లే కాబట్టి ఈ మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ని వెరీ క్విక్గానే నేను ప్రజెంట్ చేస్తాను మొదటిదిగా ఈ అంశంల గురించి మనము కొంతసేపు చర్చించక ముందు కొన్ని ప్రశ్నలు నేను మీతో మీకు వేయాలని ఆశపడుతున్నాను వాటికి మీరు తప్పక జవాబిస్తారని నేను ఆశిస్తున్నాను మొదటిదిగా నీ జీవి ప్రభుకి సమర్పించుకున్నావా ఎందుకంటే నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకోకుండా ను అతని కొరికి ఏరితిగా సాక్షి ఉండగలవు కాబట్టి సంపూర్ణంగా సమర్పించుకున్నావా లేదా అనేది పరీక్షించుకోవాలి ఈ ప్రశ్నకి మీరు జవాబు వెతుక్కోండి కొంతసేపు దాని ఒకవేళ నువ్వు రక్షణ అనుభవంలో ఉన్నవాడవైతే ఉన్నదానమైతే ప్రతిరోజు కనీసము ఒక గంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నావా రక్షణ పొందిన దినం మొదలుకొని ఈ రోజు వరకు కనీసం ఒక గంట సేపు అన్న ప్రార్థన ఎందుకంటే నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయలేకపోతే నువ్వు సాక్షిగా చాలా కష్టం ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కువసేపు ప్రార్థన లేకపోతే మీరు ఇది పని చేయలేరు ఆశ ఉన్నా చేయలేరు మూడవది ప్రతిరోజు బైబిల్ పఠనం చేయగలుగుతున్నవా కనీసం ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు ధ్యానించగలుగుతున్నావా చేయకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకస్తులకి నువ్వు జవాబులు ఇవ్వలేవు వారు వేసే ప్రశ్నలకి నాలుగవ ప్రశ్న ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా ప్రవ్వా నా జీవితంలో మీ చిత్తం ఏంది ఒకవేళ ప్రార్థన పూర్వకంగా దాన్ని తెలుసుకుంటే అదేందో ఈరోజు నువ్వు గ్రహించగలిగినావా ప్రార్థన చేసినావు కరెక్టే ప్రవ్వ నా జీవితంలో నీ చిత్తం ఏంది ప్రవ్వ ఎందుకంటే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు నాకుండే ప్రశ్న ఇది ఎంతోమంది నాకు ప్రశ్న వేసినారు దేవుని చిత్తం ఏందో నాకు అర్థం కావట్లేదు బ్రదర్ నా లైఫ్ లో నేను ఏది చేసినా ఫెయిల్ అవుతున్నా యవనస్తులు ఎంతోమంది చెప్పేవాళ్ళు అని ఇక్కడికి నేను ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోయినా బ్రదర్ అది దేవుని చిత్తం కాదేమో నాకు పిలుపు లేకుండా నేను సేవ చేసినాను అందుకు సేవలో నాకు బహు కష్టాలు వస్తాయి నేను అది వచ్చిపెట్టి ఇప్పుడు నేను ఆట నడిపించుకుంటున్నాను ఒక యవనస్తుడు చెప్పింది నా దానికి కొంతకాలం కిందట కాబట్టి ఈ వీటికి ప్రశ్నలు జవాబులు సరిగా తెలుసుకోకపోతే నువ్వు ఆయన కొరకు ఏ రీతిగా సాక్షిగా మరియు చివరిగా ఒక ప్రశ్న నేను నీకేసాడు ఏంటంటే ఏసు ప్రభు జీవగల దేవుడు నిజమైన దేవుడు అని తెలిసి ఉండి కూడా చెప్పాలన్న తపన నీ హృదయంలో ఉన్నా అది నిన్ను చెప్పనీయకుండా ఎంతగా నీ హృదయము ఆటంకంగా ఉన్నది అదొక వేదన లాగా నీకు ఉన్నది ఎన్నిసార్లు నీకు అనుభవం కలిగింది చెప్పాలని ముందుకు చెప్పలేని స్థితిలో ఉన్నావు నీ స్నేహితులకు చెప్పలేకపోయినావు కొన్నిసార్లు నీ బంధువులకి చెప్పలేకపోయినావు నీ ఇరుగు పొరుగు వారు చెప్పలేకపోయినావు కానీ అది మట్టుకుని కొంది హృదయంలో బాధ నాకెవరో చెప్తే నేను రక్షణ పొందిన నేను ఎందుకు చెప్పలేని స్థితులు చెప్పాలని ఆశపడ్డా చెప్పలేని స్థితిలో ఉన్నారు సిగ్గు ఏదో ఒకటి ఆటంకం ఇవి దృష్టి నుంచి కలిగినాయి నేను నమ్ముతున్నాను కానీ మీరు రీతిగా అనుకుంటున్నారు మీకు ఎన్నిసార్లు ఎటువంటి స్ట్రగుల్స్ అయినాయి హృదయంలో కాబట్టి వీటన్నిటికీ మీరు జవాబు పొందుకోవాలా పొందుకుంటేనే కానీ ఆయన కొరకు మీరు సాక్షులుగా ఉండలేరు కాబట్టి మొదటిదిగా నీ జీవితం ప్రభు సమర్పించుకున్నవా ప్రశ్నకు జవాబు కావాలంటే మీరు రాసుకోండి మీకు ఇచ్చిన పేపర్ పెన్సిల్స్ ఉన్నాయి కాబట్టి మీరు దాంట్లో రాసుకోండి ఈ ప్రశ్నకి జవాబు దాని తర్వాత ఎంత కనీసం ఒక ప్రార్థన చేయగలిగా కలి కలుగుతున్నావా కనీసం అదొకటి పాయింట్ దానికి జవాబు చూడండి ఎంతసేపు చేయగలుగుతున్నావు పది నిమిషాల ఇరవై నిమిషాల అరవై అర్ధ గంట నలభై నిమిషాల గంటసేప మీలో కొంతమంది ఉండొచ్చు గంట కంట ఎక్కువ చేయొచ్చు ఉదయం ఒక గంట సేపు సాయంత్రం ఒక గంట మధ్యాహ్నం ఒక అర్ధ గంట చేయొచ్చు మీరు నాకు తెలుసు కొంతమంది ఉన్నారు సేవకులు మరి విశేషంగా మూడు గంటలు నాలుగు గంటలు కూడా చేస్తారు సేవకులు నాకు తెలుసు కానీ మనము పరిచర్యకి ఇంకా సిద్ధపడలేదు ఒకవేళ పడ పడింటే పర్లేదు పర్లేను నెండి కనీసం ఒక గంట సేపు నువ్వు అర్థం కానీ ఈ పని మనం చేయలేం తర్వాత బైబుల్ చదవగలుగుతున్నావా సేపు ఎన్ని అధ్యాయులు వాటిని ధ్యానిస్తున్నవా కేవలం చదవడం కాదు తర్వాత దేవుని చిత్తం ఏందో కనుక్కున్నావా నీ జీవితంలో వేదన ఉందా సువార్త ప్రకటించాలన్న తప్పన ఉంది కానీ చెప్పడానికి వెనకంజ వేస్తున్నాం ఏదో అడ్డగేస్తుంది అది ఏంది ఎప్పుడన్నా కనుక్కున్నావా నువ్వు చేయకపోవడం వల్ల ఎంతమంది నశించుకున్నారు అది నువ్వు గ్రహించగలిగినవా నీ చిన్ననాటి స్నేహితులు నీతో పాటు లేరు ఈరోజు నీతో పాటు వాళ్ళు బంధువులు మిత్రులు కొంతమంది ఈరోజు లేరు నీరుగురు వారు కొంతమంది నీతపాటు ఉన్న వాళ్ళు ఈరోజు లేరు వాళ్ళంతా ఎక్కడ పోయినో కూడా నీకు తెలుసా ఏ రోజైనా ప్రశ్న తీసుకున్నావా ఒకవేళ నీకు నీకు అవకాశం ఉండి నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే వాళ్ళంతా నరకానికి పోతే ఒకనొక దినము నువ్వు అది గ్రహించినప్పుడు ఎంత వేదన నిన్ను వెంబడిస్తూ ఉంటది కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే మనం ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం మీలో మీరు ప్రార్థించుకోండి కొంత కళ్ళు మూసుకొని ఈ ప్రశ్నలకి జవాబులు దొరికినాయా నీకు ఐదు ప్రశ్నలు వేసుకుంటున్నాం కదా మనము ఈ ఐదు ప్రశ్నలకి నీకు జవాబు ఉందా ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానించండి లాంటి జవాబులు వచ్చిందంటే నువ్వు సిద్ధపడినట్టే కాబట్టి మొదటి అంశం ఏంటంటే ఇతరులను ప్రభు చెంతకు ఏ రీతిగా నడిపించాలా ఇది బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే నిన్ను ఎవరు నడిపించిండ్రు నా జ్ఞాపకం ఉంది నన్ను ఎవరు నడిపించింటారు మనందరికి ఎవరో ఒకరు నడిపించింటారు ఆత్మీయ తండ్రి అంటాం వాళ్ళని పాత నిబంధన కాలం మొదకొని కొత్త నిబంధన ఈ రోజు వరకు కూడా ఎవరో ఒకరు మనల్ని ప్రభు చెంత కాబట్టి అది మనం మర్చిపోదు తల్లిదండ్రులు పరిచయం చేసింటారు కానీ పర్టికులర్గా ఎవరో ఒకరు నిన్ను చేపట్టుకొని ప్రభు చెంత నడిపించింటారు అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈరోజు కాబట్టి మొదటిదిగా ఏ రీతిగా ప్రభు చెంతకి ఇతరులనే దీనికి ముఖ్యమైన ఆ యొక్క ఇన్స్పిరేషన్ వాక్యం అంటాం దాన్ని మనము స్ఫూర్తి అంటాం లేకపోతే తెలుగులో అప్పోస్ల కానీ మొదట అధ్యాయం ఎనిమిదో వర్షాలు మనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెగరు కాబట్టి భయము సిగ్గు ఇవన్నీ విడిచిపెట్టాలంటే నీకు పరిశుధాత్మ అభిషేకం ఎందుకంటే మనకు శక్తి లేదు నీ శక్తి సరిపోదు కాబట్టి నీకు శక్తి రావాలా నువ్వు అనేకులకు ప్రభుని పరిచయం చేయాలంటే పరిశుధాత్మ నడిపింపు అవసరం అందుకే పరశుద్ధాత్మ ఎట్లా పొందుకోవాల చాలా మంది అడుగుతుంటారు ఉంటాను కొన్నిసార్లు నేను గమనించిన ప్రార్థన చేస్తుంటే అందరు వర్షీఫ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అందరు పరిసాద ఉంటారు కొన్నిసార్లు మౌనంగా ఉంటే పరిసాద పొందు మౌనంగా ధ్యానిస్తూ ఉంటే పర్సాద ఉంటారు కొన్నిసార్లు గంటలు గంటలు ఎదురు చూస్తున్నా ఇంకా పరశుదాత్మ రాడు ఈ అనుభవం నాకు కూడా జరిగింది కొన్ని రోజులు ఉపాసముని ప్రార్థన చేశాను పరుశుదాత్మ అభిషేకం కొరకు నైన్టీ టూలో కాబట్టి మనందరికీ కూడా ఇది బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా నీకు శక్తి రాదు నువ్వు ధైర్యంగా అవ్వడం భయం వెంటాడుతుంది నేను కాబట్టి పరశుధాత్మడు వచ్చినప్పుడు మీదికి మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదారు కనుక మీరు ఎరుషలేములోను యుదయ సమరయ దేశంలో ఎంతటిను భూది గంతముల వరకును నాకు సాక్షులైందని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఏసుప్రభుని దగ్గరికి ఇతరులని తీసుకొని రావాలంటే ముఖ్యమైన క్వాలిటీ ఇది రక్షణ పొందిన వారి గురించి మాట్లాడుతున్నా నేను రక్షణ పొందని వారు చెప్పలేరు కదా కానీ నేను చూసిన గతంలో చరిత్రలో పుస్తకాలలో రక్షణ అనుభవం లేని వారు అన్యులు ఏసుప్రభు నిజంగా ఆయన చనిపోయి తిరిగి లేచిందని రుజుపరిచిన వాళ్ళు చరిత్ర పుస్తకాలు నేను చేసిన అనిల్ రాష్ట్ర చరిత్ర పుస్తకాలలో లేదు ఈయన చరిత్రాత్మకంగా చనిపోయి తిరిగి లేచిండు దాని ఎంతమంది కనిపించిండ్రు అని రాసిన అవి రక్షణ అనుభవం లేని వాళ్ళు రాసిన పుస్తకాలవి ఆయన ఆయన నిజంగా ఆయన వాగ్దానం ప్రకారంగా ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన అని రుసూస్ అయింది కాబట్టి మనం సాక్ష్యంగా ఉండగలచ్చు ఆయన జీవగల దేవుడు అనేసి మనం సాక్ష్యం ఇవ్వగలం కాబట్టి బూది గంథంలో వరకు అంటే చెప్పండి బూది గంధంలో వరకు అంటే ఎక్కడ భూది ఎక్కడ ఉంటే చెప్పండి ఎవరని చెప్పగలరా భూతి గంథంలో వరకు ఈ భూమికి అంటూ ఒక అంచు భాగం అంటూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఉండే ప్రదేశాలు అంటే భూమి అంత అనర్థం భూమి మీద తిండే ప్రతి జీవి ప్రతి మనిషికి నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు అని చెప్తుంది లేదు క్రైస్తవులకి చెప్పుకుంటా నేను లేదు నేను పలాని వాళ్ళకి చెప్పుకుంటా అంటే కాదు క్రైస్తవులు క్రైస్తవులకు చెప్పుకోవడం చాలా విని విని విసుగు చెందినారు అది రొటీన్ అయిపోయింది వాళ్ళకి ఎన్ని గంటలున్నా సంఘంలో వాక్యం చెప్పగలవు రొటీన్ అయిపోయింది ఒక్కసారి అనిలకు చెప్పి చూడు ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో కాబట్టి బుద్ధి గ్రంథంలో వరకు అంటే ఇంకా ఎవరు వినని వారన్నట్టు భూమి చివరి అంచు వరకు ఇంకా వినిని వారు వాళ్ళకు కూడా మనం సాక్ష్యం ఇవ్వగలమని చెప్తుంది కాబట్టి నువ్వు వాళ్ళకి సాక్ష్యం చెప్పకపోతే వారిని ప్రభుత్వంగా తీసుకొని రాలేవు ఫస్ట్ పాయింట్ నువ్వు వారికి నీ యొక్క సాక్ష్యం పంచుకోకపోతే ఆయన సజీవుడు ఆయన జీవం దేవుడు అని నువ్వు చెప్పకపోతే నన్ను రక్షించుకున్నాడని చెప్పకపోతే నువ్వు ఇతర దేవుని నడిపించలేవు నీకు తెలుసు ఏ రీతిగా చెప్పాలా ఏ రీతిగా చేయాలా అన్న తపన మనకు ఉంటా ఉంటుంది కాబట్టి ఒక నాలుగు ఆరు ముఖ్యమైన ప్రశ్నలు ప్రతి విషయంలో వేసుకోవాలి ఏ అంశం గురించి చర్చించినా ఏ అంశం గురించి పరిచయం చేసినా ఆరు ముఖ్యమైన ప్రశ్నలు ఉంటాయి జీవంలో మన మనందరి జీవితాలలో ఇది ఒక పొయ్యం నుంచి నేను నేర్చుకున్నా ఏంటంటే మొదటిది ఒక్క నిమిషం బ్రదర్ హలో ఒక్క నిం చక్రవర్తి ఒక్క స్టార్ట్ చేస్తుంది కాబట్టి మొదటి అంశము ప్రభు చెంతకిత నడిపించాలా కేవలము ఆయన కొరకు సాక్షిగా ఉంటేనే కాని కాదు ఉండాలంటే పర్షుదాత్మ అభిషేకం అవసరం దాని కొరకు ప్రయాసపడాలి ఉపాసాలు ఉండాలా అభిషేకం అనేది నిజంగా జరిగేది లిటరల్ గా కాబట్టి పరిశుధాత్మ కొరకు అందరూ కనిపెట్టాలా రాత్రి బగళ్ళు ఒకప్పుడు కాబట్టి ఆ పరశుధాత్మ అభిషేకం రాకుండా నువ్వు ఎప్పటికీ కూడా ఇతరులకు సాక్షిగా ఉండాలని ప్రయత్నించిన ఏమైంది అంటే ఇంటలెక్చువల్గా ఉంటావు నేర్చుకొని బుకేష్గా ఉంటుంది ఆ టైంలో ఏ రీతిగా మాట్లాడడం కూడా తెలియదు బుకిష్ ప్రకారంగా పోతే ఏ రీతికి మాట్లాడో తెలియదు అన్నట్టు ఆ ప్రశ్న వేస్తే ఎట్లా తెలియదు ఎందుకంటే పశుద్ ఉంటాడు కాబట్టి నీకు సహాయం ఉంటుంది లేకుంటే నీకు శక్తి ఉండదు అయితే ఒక ఆరు ముఖ్యమైన ప్రశ్నలు ఏ అంశం గురించి చర్చించాలన్నా ధ్యానించాలన్నా పరిచయం చేయాలన్నా ఆరు ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఇంగ్లీష్ లో అదొక పోయం ఉండే నేను చిన్నప్పుడు నేర్చుకున్న పొయ్యి కిప్లింగ్ అని కిప్లింగ్ అనే వ్యక్తి ఆ పొయ్యం రాసిండు ఏంటంటే ఆరుగురు వ్యక్తులు మనకి జీవితాంతం సాయం చేస్తూ ఉంటారంట ఎవరు వీళ్ళు అంటే వాట్ వై వెన్ హౌ వేర్ హు ఈ ఆరు ప్రశ్నలు వాట్ వై వెన్ హౌ వేర్ హు కాబట్టి ఈ ఆరు ఈ ఆరు ప్రశ్నలుని దృష్టిలో పెట్టుకుంటే ఏ రీతిగా మనుషులకి మనము సాక్ష్యం పంచుకోగలము ప్రభు గురించి పరిచయం చేయగలం అనేది తెలుస్తుంది వాట్ అంటే దేని గురించి చెప్పాలనుకుంటున్నావు ఏ అంశం గురించి చెప్పాలనుకుంటున్నావు ఆయన జీవం గల దేవుడు ఆయన ఆయన రక్షకుడు ఆయన మన కొరికి ఈ లోకంలోకి వచ్చిండి మనం నశించిపోతున్నాం మనం పాపులం మనం వాళ్ళని రక్షించుకోవాలంటే వాటనంటే ఆ అంశం గురించి ఆ పాయింట్ గురించి ఎందుకు చెప్పాలంటే నువ్వు నశించిపోతున్నాం పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి ఎవరు నశించుకోవడం ఇష్టం కాబట్టి రక్షణలకు అవసరం వెన్ అంటే ఈ రోజే నేడే రక్షణ దినం దానికి ఒక పండగ లేదు ఒక ఆచారం లేదు ఒక మంచి దినం అసలే లేదు కాబట్టి ఏ రోజైనా కావచ్చు అన్నట్టు కాబట్టి ముఖ్యంగా ఈ ఆరు ప్రశ్నలలో మొదటిది వాట్ వై వెన్ హౌ వేర్ అండ్ హూ అంటే వాట్ అంటే రక్షణ సందేశం ఎట్లా సాక్షం పంచుకోవాలా వై అంటే మనుషులు నశించిపోతున్నారు కాబట్టి వెన్ అంటే ఈ క్షణమే ఈరోజే రక్షణ పొందాల హౌ అంటే ఏసుప్రభు ద్వారా తప్ప వేరే మార్గమే లేదు ఆయన రక్తంలో కడగబడితే తప్ప వేరే మార్గం లేదు ఏసు ప్రభుని సొంత రషులు స్వీకరిస్తే కాని మార్గం లేదు వేర్ అంటే ఇదే రోజు ఇక్కడే ఈ స్థలమే ఎవరు హూ అంటే నీవే కాబట్టి మనం ఈ రీతిగా పరిచయాలు చేసుకొని ఈ రీతిగా ప్రశ్నలు వేసుకుంటూ మనం జవాబులకు ముందుకు వెళ్ళచ్చు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ప్రార్థనా జీవితము దాని తర్వాత పరశుదాత్మ అభిషేకం ఈ రెండు ఉండంగా మూడవ పాయింట్ నేను ఎప్పుడు చెప్తుంటే నెందుకు సేవకులకు కూడా ప్రిపరేషన్ చాలా ప్రాముఖ్యం నాకు పరిశుధాత్మ అభిషేకం ఉంది నేను ప్రేయర్ చేశాను స్టేజ్ మీదకి ఎక్కను నేను ఎప్పుడు కూడా ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నేను కొంతసేపు క్లుప్తంగా మీకు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలా ఇతరులకు మనము ప్రభుని గురించి పరిచయం చేయాలంటే ఎట్లా మనంతట మనము ప్రిపేర్ కావాలా ఫస్ట్ ప్రార్థన ఫస్ట్ ప్రార్థన ప్రభు ఈ దినం నేను నీ గురించి ఇతరులకు పరిచయం చేయాలనుకుంటున్నాను ప్రకటించాలనుకుంటున్నాను మీ సహాయం నాకు అవసరం నైనా మీరు నాకు సహకారిగా ఉంటారనిషి మార్కు సువార్త పదహారు అధ్యాయం చివరి వర్షంలో ఉంది కాబట్టి మీరు నాతో పాటు నడిపిస్తారు నా నడిపిస్తారు నడుస్తుంది నేను కాదు మీరే మాట్లాడేది నేను కాదు మీరే ప్రభు నా తను మాట్లాడిపోయండి నాలోని భయాన్ని తొలగించండి సిగ్గును తొలగించండి నేను ధైర్యంగా అనేకలకు ప్రేమతో వీటిని చూపించాలా ప్రభు సహాయపడ నుంచి ప్రార్థించాలా పరిశుధాత్మ మీరు నాకు సహాయకుడిని నడిపించండి ఏ రీతిగా ప్రేమ మనుషులతో మాట్లాడాలా మీరు ప్రభుని పరిచయం చేయాలా మీ బాధ్యత అని మనం పరిశుధాత్మ సహాయం కోరుకోవాలా తర్వాత మన ప్రిపరేషన్ లో ఒక ప్లాన్ నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ ప్లాన్ మీరు రాసుకోవచ్చు కూడా మీ పేపర్స్ పెన్సిల్ తీసుకొని మొదటిది ఎట్లా మనుషులకి ప్రభుని పరిచయం చేయాలా అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ నీ ప్రిపరేషన్ ప్లాన్లు ఏమండాలంటే ఒక లిస్ట్ తయారు చేసుకోవాలా ఇది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా ప్రేయర్ గ్రూప్స్లలో చెప్తా ఉంటాను ఒక లిస్ట్ తయారు చేసుకోవాలా ఏంది ఆ లిస్ట్ అంటే నీకు తెలిసిన వాళ్ళందరిలో రక్షణ అనుభవం లేని వారు ఎంతమంది అనేది వాళ్ళ పేర్లన్నీ రాసుకోవాలి ఒక లిస్ట్ లో వాళ్ళు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఉద్యోగ మనుషులు కావచ్చు నీ బాస్ కావచ్చు నీతో పాటు వాళ్ళు కావచ్చు నీ టీచర్లు కావచ్చు నీ క్లాస్మేట్స్ కావచ్చు వాళ్ళు ఎవరన్నా కావచ్చు రక్షణ అనుభవం లేనివారు యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించని వారు ఎంతమంది అనేది లిస్ట్ తయారు చేసుకోవాలా ఇది బహు ప్రాముఖ్యమైంది అర్థమైందా కాబట్టి ఆ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళ కొరకు ఫస్ట్ ప్రేయర్ చేయాలా ప్రవ్వ వీళ్ళకి నేను ప్రభు మిమ్మల్ని పరిచయం చేయాలా ప్రవ్వ అని పేర్లు తీసుకోవాలి వాళ్ళు నేను పేర్లు తీసుకుంటా ప్రతిరోజు మార్నింగ్ అందరు పేర్లు తీసుకుంటా నేను ఎవరెవరైతే రక్షణ అనుభవం లేరో వాళ్ళ గురించి పేర్లు పేర్లు తీసుకుంటా ఉంట దాని తర్వాత రక్షించబడ్డ వాళ్ళ గురించి కూడా ఇంకొక లిస్ట్ తయారు చేసుకుంటా నేను వారి గురించి కూడా ప్రార్థన చేస్తా కానీ ఇక్కడ మీరు మీరు చేయాల్సింది మీరు తయారు చేసుకోవాల్సిన ప్లాన్లు మటుకు రక్షణ అనుభవం లేని వారి గురించి వాళ్ళందరినీ పేర్లు తయారు చేసుకొని వాళ్ళకి వచ్చి ప్రార్థన చేయండి దాని తర్వాత ఒక్కొక్కరిని పరిచయం చేయండి ఒక్కొక్కరిని అందరి మీద నువ్వు ట్రై చేయలేవు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద తయారు చేయాల కాబట్టి మీరు ప్రేయర్ చేయకపోతే మీరు విధేయత చూపించలేరు ఎందుకంటే ప్రార్థన ద్వారానే సాధ్యం ప్రార్థన అనేది నీకు యుద్ధానికి పోకముందు ప్రిపరేషన్ అన్నట్టు అది ప్రార్థన కాబట్టి ఆత్మలని సంపాదించాలంటే ఫస్ట్ పాయింట్ నీకు ప్రార్థన అవసరం నీ ప్రిపరేషన్ లో నీ ప్లాన్ లో ఫస్ట్ పాయింట్ అది కాబట్టి ఆ లిస్ట్ తయారు చేసుకోవాలా దాని తర్వాత రెండో పాయింట్ కొన్ని వాక్యాలన్నీ నువ్వు ధ్యానం చేయాలా నీ నోటి మీద ఉండాలి ఆ పాయింట్స్ ఆ వాక్యాలన్నీ కొన్ని పాదాలు ఉదాహరణకి ఎఫ్ఎస్ ఐ రాసిన పత్రిక ఆరో అద్యం నేను ఎప్పుడు బహు ఆసక్తి నాకు చాలా ఇష్టం అది కొన్ని సమాచార క్రితం నేను డీటెయిల్డ్గా వాటి గురించి నేను ప్రకటించిన అది స్పిరిచువల్ వార్ఫేర్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో ఆ అధ్యాయం పౌలకి అవన్నీ బహుగా అర్థమైంది కాబట్టి ఆయన వాటిని మనకి రాసిండు ను చేస్తూ నువ్వు పోరాడుతుంది మనుషులతో కాదు అన్న విషయం అక్కడ నేర్చుకుంటాం మనం దాని సువార్త లేక ఇతరులకు ప్రభుని పరిచయం చేయడం ఆయన మంచివాడు కాబట్టి ఆయన రక్షకుడు ఆయన సృష్టికర్త నిన్ను నిన్ను నిన్ను విమోచించిన ఆయన విమోచకుడు నిన్ను స్వస్థపరిచిన స్వస్థపరిచేవాడు ఆయనన్నే కాబట్టి ఆయన గురించి పరిచయం చేయాలంటే ఇది ఆధునీయ పోరాటం దుష్ట శక్తులు రాని ఆ దూరం తీసుకొని పోతా ఉంటాయి నువ్వు వాళ్ళని ప్రభుత్వం కాబట్టి ఎఫ్ఎల్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలోని వాఖ్యలు ధ్యానించాలి కొంతసేపు ముఖ్యంగా పదిహేనవ వచనంలో పాదములకు సమాధాన సువార్థ వలైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని అంటే ప్రతి రెడీగా ఉండాలంట సువార్థ చెప్పడానికి మనం ఎవరికైనా చెప్పచ్చు నువ్వు అది మన మెనిసాల్లో రుజుపరుస్తాము ఈరోజు కూడా నేను మేము ఇది మీకు మన నాతో పాటు ఉన్న సహోదరులు మీకు ఇది చేసి చూపిస్తారు ఒక స్కిట్ రూపకంగా ముఖ్యంగా పేతురాశన మొదటి పత్రిక మూడాధ్యాయం పదిహేను వర్షాలు మీరు చూస్తారు మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడెవడు కాబట్టి మీరు ప్రభు కొరకు మంచి పని చేయాలని ఆసక్తి కలిగిన వారు మీరు నిజంగా సువార్త ప్రకటించాలా ఇతరులకు ప్రభుని పరిచయం చేయాలంటే మీకు ఎవడు హాని చేయడానికి వాక్యం ఉంది ఈ వాక్యాన్ని జ్ఞాపకం తీసుకోండి నీకు భయం ఉండదు ప్రవ్వా ఈ వాక్యం ప్రకారంగా నేను మంచి విషయంలో ఆసక్తి వారిని వారిని అయినను నేను అనేక పరిచయం చేయబోతున్నాను కాబట్టి నాకు ఎవడు హాని చేయడానికి వీల్లేదు ఈ వాక్యం ప్రకారంగా అని నువ్వు క్లెయిమ్ చేసుకోవాలి ఆ వా ఆ పోవాల ముందుకి మీరు ఒకవేళ నీతి నీతి నిమిత్తం శ్రమ మీరు ధన్యులే అంటున్న కాబట్టి కొన్నిసార్లు కష్టాలు రావచ్చు సేవలు వస్తాయి వచ్చిన కానీ శ్రమలైన కానీ ధన్యులే మీరు వారి బెదిరింపునకు భయపడకూడి కలవర పడుకూడి ఆయన కానీ మీరు ధైర్యంగా ప్రకటించండి వస్తాయి కష్టాలు వస్తూ ఉంటాయి శ్రమలు వస్తూ ఉంటాయి ఆయన కానీ ధైర్యంగా ఉండాలని మనమని చెప్తుంది బెదిరి బెదిరిపోవద్దు భయపడొద్దు కలవరపడద్దు అని చెప్తుంది నిర్మలమైన మనసాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధ ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించడి ఫస్ట్ పాయింట్ అది ఆయనని మీరు మీ హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించగలిగితేనే కానీ ప్రతి మీరు జవాబు చెప్పలేరని వాక్యం చెప్తుంది కాటి కాబట్టి బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలా తర్వాత ఇంకొక ముఖ్యమైన వాక్యం ఇది ఎప్పటికీ మనం మర్చిపోలేం యువహాన్ సువార్త మూడవ దాని పదహారవ వచ్చిన మనం సండే స్కూల్లో నేర్చుకున్న వాక్యం ఇది దేవుడి లోకంలో ఎంత కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి విశ్వాసం వచ్చి ప్రతి వాడిని నశింపక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చటకు దేవుడు ఆయన పంపలేదు ఇది మనం బాగా వాడుకోవాలా ప్రభుని పరిచయం చేసేటప్పుడు ఈ వాక్యాన్ని వాడుకోవాలా దేవుడు లోకన్ని ఎంతో ప్రేమించండి ఈ లోకము ఈ లోకంలో ఉన్న మనుషులంటే ఆయనకు ఎంతో ప్రేమ ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కాబట్టి మొదటిదిగా స్వార్థ ఇతరులకు ప్రభుని పరిచయం చేయకముందు నీ ప్లాన్లో ప్రార్థన లిస్ట్ ఉండాలా ప్రేయర్ లిస్ట్ అంటాం దాన్ని తర్వాత వాక్యాలని కొన్ని సిద్ధపరచుకోవాలా ఇతరులకు పరిచయం చేసేటప్పుడు సున్యాసంగా చెప్పడానికి ఈ వాక్యాలు తర్వాత మూడవ పాయింట్ దీని నీ యొక్క రక్షణ నీ యొక్క స్టోరీ అంటాం నీ యొక్క అనుభవాన్ని నీ రక్షణ అనుభవాన్ని ఇతరులకు పరిచయం చేయాల నేను ఒకటి గమనించిన శర్మను లేక వాక్యం చెప్తే మనుషులు వినకపోవచ్చె ఆదివారాలు పూట కానీ సాక్ష్యం చెప్తే మంచిగా వింటారు మనుషులు అందుకే ఆ కొన్నిసార్లు అనిపిస్తుంది వాక్యం చెప్పే బదులు సాక్ష్యం చెప్తే బెస్ట్ కదా అని కానీ వాక్యం కూడా చెప్పాలా సాక్ష్యం కూడా చెప్పాలా ఫస్ట్ టైం నువ్వు ప్రజలకు పరిచయం చేసేటప్పుడు ప్రభుని వాళ్ళకి వాక్యం చెప్తే వాళ్ళు పాపం ఏమర్థం అవుతుంది వాడికి కాబట్టి సాక్ష్య రూపకంగా వాడిని ప్రభు చింత నడిపించచ్చు కాబట్టి చిన్నగా నీ యొక్క కథ నీ యొక్క రక్షణ అనుభవాన్ని చిన్న కథ రూపకంగా చెప్పచ్చు దాని తర్వాత ఆ యోహాన్ సువార్త మూడవ దేము పదహారవ సర్షాలు చూపించినట్లు దేవుడు ఈ లోకాన్నింతగా ప్రేమించింది మనం కూడా ఎట్లా ప్రేమించాల మనుషులను మనలో ఉన్న ఆ ప్రేమ దీర్ఘ శాంతము సమాధానము దయాలతో ముఖ్యంగా దయా దయ కలిగి ఉండాలి మనం కైండ్నెస్ ఇంపార్టెంట్ మనకి మన సేవ జీవితాల్లో కైండ్నెస్ బహు ప్రాముఖ్యమైంది మనుషులు కోపగించుకుంటున్నా మనం ప్రేమతో నవ్వుకుంటూ సమాధానంగా వాళ్ళతో మాట్లాడుతూ సువార్థను పరిచయం చేయాలి అది బహు ప్రాముఖ్యమైంది తర్వాత ఏ రీతిగా మనుషులని పరిచయం చేయొచ్చు కొన్నిసార్లు నా నా అనుభవం ఇది నాకంతగా ధైర్యం లేకుండే అర్లీ డేజ్ లో అంటే నేను చెప్తున్న ఎయిటీ నైన్ ఆ ప్రాంతంలో నాకు అంత ధైర్యం లేకుండే సువార్థ చెప్పాలంటే నైంటీ తర్వాతనే నేను మనుషులకు సువార్థ చెప్పడం స్టార్ట్ చేసిన అంతకుముందు లేదు ధైర్యం కానీ ఆశ ఉంటే అయితే నేను ఏం చేసేవాడిని అంటే నాతో పాటు చర్చ తీసుకుపోయే వాళ్ళని కనీసం అక్కడ పాస్టర్ చెప్తాడేమో మనిషి కనీసం ఆ పాస్టర్ రోజు వాక్యం పాస్టర్ ప్రేరేపణ ఉంటే పాస్టర్ చెప్తే వింటరేమో అన్న ఆసక్తితో చర్చకి తీసుకుపోయే వాళ్ళని అనులని లేక స్నేహితులని చర్చ తీసుకపోతే అక్కడ కూర్చోబెడితే ఆ పాస్టర్లు వింటరేమో అని ఆ పాస్టర్లు చెప్తుంటే కనీసం వీళ్ళకి రక్షణ కలుగుతుందేమో ఇది కూడా ఒక ముఖ్యమైన పరిచయం పరిచయం పరిచర్య నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే కనీసం వాళ్ళు చర్చ తీసుకపో ఆదివారం ప్రతి ఆధారం ఎవరినో ఒకరిని తీసుకోబో అది బెస్ట్ మెథడ్ నేను చెప్తున్నాను అట్లా ట్రై చేయొచ్చు మీరు తర్వాత మీరు ఏం చేయాలంటే ఇది సాధారణంగా నేను చేయలేదు కానీ మీరు చేయొచ్చు ఏంటంటే పాస్టర్కి ముందే చెప్పండి నేను ఇట్లా ఒక స్నేహితుని తీసుకొస్తున్నా తర్వాత మీకు పరిచయం చేస్తా మీరు సువార్త చెప్పండి పాస్టర్ గారు తర్వాత ప్రభు కార్యం చేయాల తర్వాత వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినాక నువ్వు ప్రార్థన చేసుకోవాలని చర్చలో ప్రభు ఇతని హృదయం తెరువు ప్రవ్వ ఇతను సత్యాన్ని గ్రహించలాగానే ఇతని ఆత్మీయ నేతలను విప్పండి ప్రభ్వ అన్నది బహు ప్రాముఖ్యమైంది నాలుగవదిగా ఐదవదిగా నేను అనుకుంటా ఇంట్లో నీకు వీలవుతే ఒక చిన్న బైబుల్ స్టడీ స్టార్ట్ చేయి పక్కింటి వాళ్ళు పొరుగి వాళ్ళు ఏదైంటి వాళ్ళు అందరూ వస్తారా వాళ్ళకు వాళ్ళకి ఏదో టీ స్నాక్స్ ఇస్తావు లేకుంటే చాక్లెట్ ఇస్తావు పిల్లలకి అక్కడే సండే స్కూల్ అయిపోతుంది అక్కడే అందరికీ ఆర్ధన క్రమం అయిపోతుంది వాళ్ళకి ప్రార్థన చేయొచ్చు కొంత అట్లా నువ్వు కూడా ట్రైన్ అయిపోతువు నీకు అలవాటు తెలిసిన వాళ్ళకి చెప్తా ఉంటావు కాబట్టి తర్వాత తెలియని వాళ్ళకి నుంచి చెప్పచ్చు నేను ఇది బెస్ట్ మెజర్ నా అనుభవం చెప్తున్నా నేను ఒకప్పుడు మినిస్ట్రీ వర్క్ స్టార్ట్ చేయకముందు ఇంటి దగ్గర బైబిల్ స్టడీ పెట్టేవాడిని ఇప్పుడు చుట్టాల పకింటోళ్ళు ఎదురింటి వాళ్ళు అందరు సందులో నుంచి వచ్చేవాళ్ళు క్రిస్టియన్స్ అందరూ వచ్చేవారు అక్కడ వాక్యం చెప్పడం అట్లా అలవాటైంది కాబట్టి తర్వాత బయట ధైర్యంగా చెప్పగలుగుతున్నాం నేను అనేది ఏంటంటే అనుభవం లేకుండా చేయలేం అది చిన్న చిన్న స్టెప్స్ అన్నట్టు కాబట్టి ఇంటి దగ్గర కొంతమంది చర్చికి పోకపోవచ్చు ఇంటికి రావచ్చు పిలుస్తే దీంతో రాకపోవచ్చు చర్చికి కానీ ఇంటికి రావచ్చు పిలిస్తే ఇంటి దగ్గర ట్రై చేయొచ్చు ఫస్ట్ టైం ఇంకో నెల బిల్పేండి సువార్త దాని తర్వాత నువ్వు చెప్పడం నేర్చుకో ఎందుకంటే నువ్వు నేర్చుకోవాలా కాబట్టి తర్వాత మన చిన్న మన న్యూ టెస్టిమెంట్ బైబుల్స్ మనం పెట్టుకోవాలి ముఖ్యంగా యోహన్ సువార్త చిన్న పుస్తకం లాగా దొరుకుతాయి ఎందుకంటే యోహాను సువార్థలో ఉన్నట్లు ప్రభుని దైవ ప్రభుని యొక్క మన యేసుప్రభు యొక్క దైవత్వాన్ని పరిచయం చేసినట్లు ఏ పత్రికలలో ఉండదు ఏ సువార్తలలో ఉండదు యోహాన్ సువార్తలు ఉన్నట్లు కాబట్టి ఆ ముఖ్యంగా ఆ ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన గురించి పదవ అధ్యాయంలో యోహాన్ సువార్తలలో యేసుప్రభు యొక్క దైవత్వం గురించి ఆయన తనంతట తాను పరిచయం చేసుకుంటుండో అవన్నీ అక్కడ మనం చూస్తాం ఇవి కాంగ చివరికి ప్రార్థనా జీవితం బహు ప్రాముఖ్యమైన అనేకసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ సిద్ధపడినాక లాస్ట్ పాయింట్ ఏంటంటే స్టెప్ అవుట్ బయటికి వెళ్ళడం నేర్చుకోవాలి ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను ఎవరికి చెప్పాలా బస్ ఎక్కుతే బస్లో ఎవరికి చెప్పాలా బస్ స్టాండ్లో ఉంటే బస్ స్టాండ్లో కూర్చుంటే ఎవరికి చెప్పాలా పక్కన వారికి చెప్పాలా ఏదో రూపకంగా సంభాషణ టైం ఏమైందని అడుగుతారు అనుకో ఆపర్చునిటీ దొరికింది అనుకోవాలి బెగ్గర్స్ వస్తారు డబ్ల్యూ అడగమని అడగడానికి వాడికి ఎట్లా పరిచయం చేయాలి ఏదో ఒక ఆపర్చునిటీ నువ్వు తీసుకోవాలి ఎందుకంట నువ్వు ప్రార్థన చేసొచ్చినావు కాబట్టి దేవుడు కూడా నమ్మదగిన వాడు నీకు సహాయపడుతూ కాబట్టి నువ్వు నేర్చుకున్న ఈ ప్లాన్ ని బయట పెట్టాలా మరోసారి క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా నీకు ఆ ప్లాన్ మొదటి ప్లాన్ మొదటి పాయింట్ ఏంటంటే లిస్ట్ తయారు చేసుకోవాలా ఎవరి గురించి ప్రార్థించాలా రెండవది కొన్ని వాక్యాలు ధ్యానించాలా మూడవదిగా నీ యొక్క కథనం లేక నీ యొక్క సాక్ష్యాన్ని చిన్నగా పంచుకోవాలా తర్వాత ఏసు యొక్క ప్రేమని ఇతరులకు చూపించాలా యోహాన్ సువార్త మూడు అధ్యాయం పదహారు వర్షాలు తీసినట్లు తర్వాత మనుషులని సంఘానికి తీసుకొని రావాలా దాని ఇంట్లో చిన్న బైబుల్ స్టడీ పెట్టుకోవచ్చు మీరు మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సిద్ధపడతారు వాక్యలు చెప్పడానికి దాని తర్వాత యోహాన్ సువార్త మీకు దొరికితే పత్రిక ఆ సువార్త దొరికితే పుస్తక రూపకంగా స్నేహితులకి పంచిపెట్టండి దాని తర్వాత తిరిగి ప్రార్థనా జీవితంలోకి వెళ్ళిపోవాలా ఇది జరిగినాంక నువ్వు బయట అడుగు పెట్టాలా ఈ రోజు ఎవరికి ఎట్లా చెప్పాలా ఇది ప్లాన్ ప్రభుని పరిచయం చేయడం కాబట్టి కొంతసేపు మీకు ఏమన్నా ఈ పాయింట్స్ మీద డౌట్స్ వస్తే మీరు ప్రశ్నల రూపంగా రాసుకోండి చివరికి ప్రశ్నల అవకాశం ఉంటుంది ప్రశ్న జవాబులకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అడగకపోవచ్చు కానీ మీకు ఇవన్నిటి మీరు కొన్ని ప్రశ్నలు మీకు మిగిలింటాయి ఇది ఎట్లా అది ఎట్లా ఇది ఎట్లా అవి ప్రశ్నలన్నీ రాసుకోండి టీ బ్రేక్ తర్వాత మనం మరోసారి కూర్చున్నప్పుడప్పుడు ఈ ప్రశ్నలకు అన్నింటికి మనం జవాలు పెట్టుకుంటాం ప్రతి ఒక్కరే అలా ప్రశ్నలు ఇంత దూరం వచ్చినందుకు మీరు కాబట్టి అక్కడికి నేను ఆపేస్తున్నాను ఇప్పుడు రెండవ అంశము నీ జీవితము నీ సాక్ష్యము ఇతరని ప్రభుత్వత నడిపించేలాగా ఏ రీతిగా సిద్ధపడాల మొదటిగా నేను అనేక అంశాలు జ్ఞాపం చేసింది ఏంటంటే ప్రతిదీ ప్రార్థన పూర్వకంగానే ఎందుకంటే ప్రార్థన చేయకుండా ఏం చేయలేం మనం రెండవది పర్శుదాత్మ సహాయం అవసరం పశుధాత్మ సహాయం లేకుంటే నువ్వు బూదిగంతంలో వరకు సాక్షిగా ఉండలేవు అసాధ్యం అది ఇంపాసిబుల్ ఎంత చదువుకొని పోయినా నువ్వు చేయలేవు అది కాబట్టి నీ జీవితము మరియు నీ సాక్ష్యము ఇతరులని ప్రభుత్వంగా నడిపించడం రెండవ పాయింట్ వెరీ క్లుప్తంగా నేను మీకు చెప్తున్నాను దీనికి కూడా ఒక ప్లాన్ మీకు అవసరం ఎందుకంటే నీ జీవితము ఏ రీతిగా ప్రభుత్వంతో నడిపిస్తుంది ఇతరులను అదే రీతిగా నీ జీవన విధానము మరియు నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంటే ఒక ప్లాన్ అంటూ ఏర్పరచుకోవాలి ప్రతి దానికి ఆ ప్లాన్ ప్రకారంగా నువ్వు పోవాలా ముఖ్యంగా నీ జీవన విధానం నువ్వు ఫస్ట్ పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధమైన హృదయం నీకు పరిశుద్ధమైన జీవితం నీకు ఎందుకంటే మనుషులు గమనిస్తూ ఉంటారు నిన్ను ఈ ముఖ్యంగా అన్యులు క్రైస్తవులని గమనిస్తేనే ఉంటారు నీ జీవితాన్ని గమనిస్తూ ఉంటారు నీ మాట తీరు నీ నడవడి నీ ప్రవర్తన నీ పనితనం ఇవన్నిటిని గమనిస్తూ ఉంటారు అందుకే నీ చేతులు బహు ప్రాముఖ్యమైనవి నీ చేతుల ద్వారా చేసే పనులన్నింటినీ మనుషులు గమనిస్తూ సరే దేవుడు కూడా గమనిస్తూ ఉంటాడు ముఖ్యంగా మనుషులు గమనిస్తూ ఎందుకంటే నువ్వు ఆఫీస్లో ఏ దొంగ పని చేయవు నీ ఉద్యోగ స్థలంలో ఏమీ తీసుకుంటావు ఆఫీస్ నుంచి ఇంటికి అని అక్కడే ఉంటారు అది చూస్తుంటారు నీతో పాటు పనిచేసేవారు ఆఫీస్ వర్స్లో అనేక మంది తీసుకపోతే నువ్వు తీసుకపోవు అన్నట్టు అది నీ ప్రవర్తన అరి క్రైస్తవులు అంటే ఇట్లుంటారు కాబట్టి నీ జీవన విధానాన్ని ఇతరులకు చూపించే రీతి ఉండాల నువ్వు ఎక్కడ బహు జాగ్రత్తగా జీవించాల దాని చాడీలు చెప్పద్దు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడద్దు ఎవరన్నా మాట్లాడుతుంటే టాపిక్ మార్చాలా ఎందుకంటే అందులోకి నిన్ను లాగుతున్నాడు దుష్టుడు కాబట్టి నీ శత్రువు ఎవరు నీ శరీరమే నీ శరీరమే నీ శత్రువు సైతన్ అనుకుంటారు కానీ సైతన్ నీ శరణి నీకు ఇవన్నీ ఆసక్తి ఉన్నాయంటే నువ్వు ఇంకా సంపూర్ణంగా మారలేదన్నట్టు వాటిని విడిచిపెట్టాలా ముసలమ్మ ముచ్చట్లు చాడీలు ఒకటి గురించి ఇవ్వకడు ఒకని గురించి ఇవ్వకడు ఇవి మాటలు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళిట్లా ఇవి తగవు మనకి విశ్వాసులకు ఇవి తగవు మనం ఎప్పుడు కూడా వాటిని ఎంటర్టైన్ చేయొద్దు వాటి నుంచి బహుదూరంగా వెళ్ళిపోవాలి ఇప్పుడే వస్తాను వెళ్ళిపోవాలా కానీ మనుషులకు మట్టుకుని దేవుని చూపించాలా అట్లా మాట్లాడే వాళ్ళకి చూపించాలా మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా వారు లేనప్పుడు మనం ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి విషయాలు మాట్లాడుకోనికి అని మెల్లగా నడిపించాల కాబట్టి నేను అనేది అంటే నీ జీవన విధానం ద్వారా మనుషులు ప్రభుని తెలుసుకోవాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా రక్షింపబడ్డ వాళ్ళు ఉంటారు క్రైస్తవులు అంటే ఉంటారు అని చెప్తారు మనుషులు వీళ్ళు పాపం చేయరు వీళ్ళు సిగరెట్ తాగరు వీళ్ళు ఆల్కహాల్ తీసుకోరు వీళ్ళు చెడు పనులు చేయరు వీళ్ళు సినిమాల శికార్లకు తిరగారు విచ్చలవిడిగా తిరగరు ఇట్లాంటి ఉంటే క్యారెక్టరిస్టిక్స్ క్రైస్తవులు అవి నువ్వు పర్టికులర్ చూపించాలి చూపించాల మనుషులకి నీ జీవన విధానం ద్వారా దాని తర్వాత నీ మాట బహు ప్రాముఖ్యమైంది నువ్వు మాట్లాడేటప్పుడు మృదు భాష ప్రేమ భాష కనిపించాల ప్రేమ మాటలు పాలకొని చిన్నప్పుడు సండే స్కూల్లో పాట పాడేటోళ్ళం నా హృదయము వేసి దేవుని వేసిన తోట దాని ఫలితము నీ నిత్తును నీ నీ నీ సేవను ప్రేమతో చేసేదను నీ అని పాట పాడేవాళ్ళం ప్రేమ మాటలే పలికేదను ప్రేమ మాటలే పలికేదను నా హృదయము వేసిన తోట అందులో నుంచి ప్రేమ మాటలే రావాల కాబట్టి మాటలు కూడా బహు ప్రాముఖ్యమైనవి కొన్నిసార్లు మనలో అసూయ ఆరోగ్యన్స్ ఇవన్నీ వస్తా వాటి నుంచి బయటికి రావాలా ఎందుకంటే అవి శరీర కార్యములు మనిషే తెలిసిపోతుంది ఇప్పుడు మనం అట్లా ఉండద్దు ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉంటాం ఎక్కువ మాట్లాడడం కాబట్టి వాళ్ళు గర్విష్లు అనుకుంటారే మనం కానీ మనం వాళ్ళకి వ్యక్తపరచాలా ఏదో రూపం చెప్పాలా మీరు ఎందుకు ఇట్లా ఉంటారంటే ఇది మాకు మేము నేర్చుకున్న విధానం చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాల ఎందుకంటే మనిషి మనం దేవుని స్వరూపంలో చేపట్టే కాబట్టి మనం ఒకరి గురించి ఒకరిని తప్పుగా మాట్లాడుకునే వీల్ అట్లా పాయింట్స్ రైస్ చేస్తూ ఉండాలన్నట్టు కాబట్టి ముఖ్యంగా నీ లైఫ్ ఎట్లా మారింది ఏ రూపకంగానూ ఆయనకి నీ జీవన విధాంతాన్ని సాక్ష్యం ఒకప్పుడు నేను పాపిని నేను నశించిపోతున్న వాడిని రోమరాశన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడులో మనం చూస్తూ ఉంటాం ఏ భేదం లేదు అందరూ పాప పాపం చేసి దేవుడా గురించి మహిమను పొందలేకపో అది మనం పరిచయం చేయాలి మనుషులని అందరు పాపం చేసినారని పరిచయం చేయాలి ఒకప్పుడు నేను కూడా అట్లనే ఉంటుంది ఇప్పుడు మార్పు చెందిన అప్పుడున్న మనిషిని కాదు నేను ఇప్పుడు నేను క్రొత్తవాడిని ఏ ప్రభులు కాబట్టి అట్లా మనము ప్రభు చెంతకి ఇవాళ నడిపించాలంటే మన జీవనం మార్పులో కనిపించాలి అదే రీతిగా ఇతరులకు సహాయపడాలి ఎందుకంటే ఇతరుల బార్ ఇతరుల బాగోగులు కూడా మీరు చూడాలని వాక్యం అది ఎక్కడుందో నా జ్ఞాపకం కోసం కానీ వాక్యం ఉంది ఖచ్చితంగా ఇతరుల భాగోగులు కూడా మీరు చూడాలని కాబట్టి క్రైస్తవులు ఇతరులకి సహాయపడతా ఉంటారు నీకు ఏ రూపంగా తోసే రీతికి సహాయపడచ్చు లైఫ్ ఆ రీతిగా సాక్ష్యం ఇవ్వగలదు అనాథాలను ఆదరించు విధరాలను విధరాల పట్ల కనికరం చెప్పించు పేదవాళ్ళ పట్ల కనికరం చెప్పించు హాస్పిటల్స్కి పో పేషెంట్స్కి కనికరం చెప్పించి వాడికి ఏదో పనులు ఇచ్చారా వాడికి ఏదో మెడిసిన్స్ ఇచ్చారా వాడికి పోయి ప్రార్థన చేసారా చరసలాలున్న వంద ఎనభై ఆదరించారా పరామర్శించరా వాడికైనా ఆహారం ఇచ్చారా ఫెస్టివల్ డే రోజు ఎన్నో మార్గాలు నేను మనం చూపించాలంటే ప్రభుని మనుషులే క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారా అని మనుషులు తెలుసుకోవాల తెలుసుకొని రుచి చూడడానికి వాళ్ళకి అవకాశం ఇస్తాం నీ జీవన విధానం ద్వారా అదే రీతిగా ఇంకా అనేకమైన వాక్యలనే నేను శ్లోగా మీకు చూపిస్తాను ముఖ్యంగా రోమిల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ పాపం గురించి పరిచయం చేయాలి ఒకప్పుడు నేను పాపిని నేనగా పాపం వల్ల వచ్చి జీతం మరణం అయితే దేవుని కృపవరము మన ప్రవేణ క్రీస్తు చేసినందు నిత్య కాబట్టి పాపం నుంచి నేను విడుదల పొందిన నాకు ఇప్పుడు కాబట్టి నేను ఆయన కొరకు జీవిస్తున్నా నా జీవితం ఆయన కోరికే అంకితం అని పరిచయం చేయాల మన మనుషులకి మన జీవితాల గురించి మనం సాక్షిమిస్తూ ముఖ్యంగా నీ యొక్క నువ్వు ఏ కాలం నుంచి మొదలుకొని రోజు వరకు ఏ రీతిగా ఆత్మీయ స్థితిలో కానీ ప్రకృతి సహజంగా అభివృద్ధి పొందినవో అవి నువ్వు తెలుసుకోవాలా నువ్వు మనుషులకు పరిచయం చేయాలా కాబట్టి రక్షణ అనుభవం లేకుండా అందరూ పాపంలో జీవిస్తున్న వారే కాబట్టి పాపంలో జీవించిన వారి మీదకి దేవుని కోపము ఉగ్రత రగులుకుంటుంది కాబట్టి మనందరికీ క్రీస్తు ప్రభు అవసరము అని నువ్వు పరిచయం చేస్తున్నావు నేను ఆ రీతిగా తెలుసుకున్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు చివరిదిగా క్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు నీ జీవనం ఎట్లా మారిపోయిందని నమ్ముకున్న కాలం మొదలుకొని ఈ రోజు వరకు శరీర కార్యాల నుంచి నువ్వు ఎట్లా బయటకు వచ్చినావు ముఖ్యంగా రోమి పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చంలో మనం చూస్తాం గాడ్ అది ఇంగ్లీష్లో ఉంది దగ్గర ఎనిమిదో అధ్యాయం ఎవరైనా చదవచ్చు ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో అక్కడ మనం చూస్తాం శరీరం ఎంత బలహీనమైనది అది పాప భూరితమైనది అయితే తండ్రి తన కుమారుణ్ణి ఈ లోకాలకి పంపించినప్పుడు ఆయన మన కొరకు పాపంగా ఆ శిల శిల మీద బలియాగమైంది తన జీవితాన్ని అన్న విషయాన్ని అక్కడ వాక్యం జ్ఞాపం చేసింది ఇప్పుడు క్రీస్తు వారికి ఏ శిక్ష విధి లేదు నాకు ఆ స్థిరత్వం ఉందినొచ్చు నేను ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ శిక్ష లేదు రోములు రాష్ట్ర పత్రిక నియోజనం వనం మొదటి వర్షంలో మనం చూస్తున్నాం అది ప్రభున కనుగరించిన ఉచితమైన బహుమానం ఎవరి తరుణీకరిస్తాడు ఉచితమైన బహుమానాన్ని అందరం పొందుకోవాలా అని మనం పరిచయం చేయాలి ఇతరులకి చివరిదిగా నీ విశ్వాసాన్ని సంపూర్తి చేసుకోవాలా దాన్ని కొనసాగించుకోవాలా దాన్ని సంపూర్తి చేసుకోవాలా అది మనకు తెలుసు హిబ్రిల్ రాష్ట్ర పత్రికలో ఉంటాము ముఖ్యంగా ఎఫ్ఎస్ లో రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలు ఏముందంటే కోరని చదవండి బ్రదర్ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే గాని రక్షింపబడి ఉన్నారు విశ్వాసం మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే కానీ కృపచేతనే రక్షింపబడ్డవారు ఇది మీ వలన కలిగినది కాదు నీ నియంతట నువ్వు ఏమీ చేసినా రక్షణ అనుభవం రాదు ఇది కేవలం ప్రభు వల్ల బహుమానం ఆయన కృపచేత విశ్వాసం ద్వారా నువ్వు వచ్చినావు కాబట్టి నీ అంతటం ఎంత ప్రయాసపడ్డా నీకు రక్షణ రాదు అది నేను తెలుసుకున్నా నా జీవితంలో అందుకు పరిచయం చేస్తున్నా అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేయాలి మనుషులకు కాబట్టి నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీకు రక్షణ అనుభవం ఉండేది కేవలం ప్రభు ద్వారానే అన్న విషయాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాను మీకు నేను ఇక్కడికి నేను కొద్దిసేపు ముగిస్తాను మీకేమైనా ప్రశ్నలు ఉంటే బట్ అన్నిటినీ రాసుకోండి టీ బ్రేక్ తర్వాత మరోసారి మనం ఈ యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రశ్నలు ఈ జవాబులు ఎత్తుకోవడానికి మనం ప్రయ ఉంటాం దాంతో చివరికి భారం నశించిపోతున్న ఆత్మల గురించిన భారం గురించి నేను మీకు చెప్పేసి ముగిస్తాను ఈ రోజుకి ఇది బహు ప్రాముఖ్యమైన అంశం ఎందుకంటే మనుషులు నశించిపోతున్నారన్న బాధ వేదన నీ హృదయంలో ఉంటేనే కానీ నువ్వు మొదట చెప్పబడ్డ రెండు అంశాలు ఎప్పటికీ చేయలేవు మనుషులకి ప్రభుని చూపించలేవు వాళ్ళని ప్రభుత్వం నడిపించలేవు నీ ప్రవర్తన ద్వారా నీ సాక్ష్యం ద్వారా మనుషుల్ని ప్రభు దగ్గర నడిపించలేవు ఇవన్నిటికీ ముఖ్యం ఏంటంటే నీలో ఆ పారం ఉండాల నేను ఇదొక ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుణ్ణి ఒకప్పుడు రక్షణ పొందిన రోజుల్లో విడుస్తూ ఎంతగానో వేదనతో ప్రార్థన చేసినాం ఈరోజు చేస్తున్నామా ఎవరన్నా కానీ నేను ప్రభుకి ఇదే ప్రార్థన చేస్తుంటాను ప్రభావ నాలో ఒకప్పుడున్న బ్రోకెన్నెస్ ఇప్పుడు లేదు ప్రభ్వ కనికరించి ప్రభావా నాకు ఆ బ్రోకెన్నెస్ అవసరం నైనా విరిగిన విరిగి నలిగిన హృదయం మీరు కోరుకున్నారు ప్రభా నా హృదయము అతికిపోయింది ప్రభ అది విరిగిందా లాగా లేదు ప్రవ్వ నాకు కన్నీరు బంద్ అయిపోయింది ప్రవ్వ ఎంతో ప్రార్థన చేసి కన్నీరుతో అని నేను ప్రార్థన చేసుకుంటాను కన్నీళ్ళు వస్తలేవు ప్రభ నాకు ఇప్పుడు ఒకప్పుడు చెలు ఇప్పుడు వస్తలేవు ప్రవ్వ అని నేను అడుగుతా ఉంటాను దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తున్న ప్రభావ కన్నీళ్ళు వస్తలేవు నా హృదయం విరిగింది లే అది పోయింది ప్రవ్వ నాకు కనికరించి ప్రవ్వ నేను విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాల ప్రవ్వ ఎందుకంటే ఆ బాధ భారం లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా మనుషులు నశించిపోతున్న ఆ వేదన కలగదన్నట్టు ఇది నీ కలిగిన వేదన కాదు మన తండ్రి కలిగిన వేదన అందుకే తన కుమారుడికి పంపించింది లోకానికి కుమారుడికి కూడా అదే వేదనండి మన ప్రభుకి కాబట్టి తండ్రికి ఉన్న వేదన ఒకటే కుమారునికి ఉన్న వేదన ఒకటే మన ప్రభుకున్న వేదన ఒకటే ఆ వేదన ఇప్పుడు నీకు ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు నశింపతిని రక్షించుకున్నాడు దేవుడు ఇప్పుడు నీతో పాటు ఉన్న ఎంతమంది నశించుకోతున్నారు వాళ్ళను రక్షించుకోవాల వేదన నీలో మండుతా ఉండాల వేదన అది నిన్ను కాల్చి వేస్తూ ఉండాలా అటువంటి వేదన నాకు ఈ ప్రభావాన్ని ప్రార్థించుకోవాలా ఎవరు చేయరు లోకంలో నేను చెప్తున్నట్లు ప్రార్థన నీ చేతిలో రొట్టెన్ అయ్యా పాట పాడతారు ఇరువు ఇయ్యానని పాట పాడతారు కానీ అంత ఆ పాట వెరిస్తే ఒకడు ఉండలేడు ఎందుకు ప్రభావం నాకు ఇసలేమా అంటారు బహు త్యాగపూరితమైన జీవితం ఇతరుల గురించి భారం భరించాలంటే ఎంతో త్యాగపూరితమైన జీవితం నిన్నటి దినం మొన్నటి దినం నాకు నక్కలి ఒక ప్రొఫెసర్ ఉండే తన తన పెద్ద కుమారుడు సూసైడ్ చేసుకొని చనిపోయిన పాపం అల్వాళ్ళు వాడికి డ్రగ్ అడిక్ట్ అయిపోయిండు వాడు ఎంత చెప్తున్నా వింటలేడు ఆ పట్టాల మీద పడి చనిపోయిన పాపం అయితే ఆమె చాలా స్ట్రాంగ్ లేడీ తల్లి పెద్ద కొడుకు చనిపోయిండు చిన్న కొడుకు లండన్ ఉన్నాడు ఆ తన తల్లి భర్త తండ్రి ఇద్దరు వచ్చేశారు తండ్రి భరించలేక కొలాప్స్ అయిపోయాడు ఆ వేదన కానీ తల్లి గట్టి నిలబడింది ఆ అవన్నీ పంచనామా చెప్పించేసుకొని ఆ ఏ రైల్వే పోలీస్ నుంచి రిపోర్ట్స్ అన్ని తీసుకొని హాస్పిటల్కి పోయి గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టం క్లీన్ అప్ అయిపోయినాక బాడిని తీసుకొని పోయి లేడి కానీ తండ్రి మటుకు ఫెయింట్ అయిపోయింది ఎన్నిసార్లు నాకప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది తండ్రి హృదయం ఎట్లా ఉంటుంది అనేది వాడు చూపించుకోడు కానీ వాణి హృదయం రగులుతా ఉంటుంది వేదన ఇది నేను మా ఫాదర్లో చూసిన నేను బయటికి చూపించుకునే చూపించుకోవడం వేదన కానీ నేను ఒకరోజు చూసిన మా ఫాదరు బహు దుఃఖంతో ఏడుస్తున్నాడు ఆయన చనిపోక లాస్ట్ సిక్స్ మంత్స్ ముందు జరిగిన మాట ఆయన ఎంతో వేదనతో ఏడుస్తున్నాడు నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలే మా ఫాదర్ ఏడవడం అది ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంతే నేను చూసినా దాని తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఈ వేదన మనల్ని వెంటాడుతుండాలి జీవితాంతం ఇక్కడ ఉన్న మీరందరికీ ఈ వేదన లేకపోతే మీరు ఏ రూపకం కూడా ఆయన కొరకు సాక్షులు ఉండలేరు ప్రవ్వా ఈ వేదన నా నుంచి తొలగించద్దు ప్రవ్వ ఈ భారం నా నుంచి ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎహెచ్కల్ గ్రంథంలో మీరు ఎహెచ్కల్ గ్రంథం మూడో అధ్యాయం పదహారు వర్షం ఇస్తాము దినముల తర్వాత జరిగింది యహో నాకు వచ్చింది అంటున్నాడు ఈయన ఎహెచ్కేల్ నరపుత్ర ఇసలుగా కావాలిగా నేను నిన్ను నియమించిన్నాను దేవుని బిడల్ని నందని కావాలిగా నియమించిన దేవుడు మనం అందరం వాచ్మెన్ ఈ రోజులలో మన పనులు మనం ముగించుకోవాలి ఈ లోకంలో వాచ్మెన్ డ్యూటీ కాబట్టి నీవు నా నోటి మాట నేను చెప్పిన దాన్ని వారిని హెచ్చరి హెచ్చరిక చేయము అవశ్యమగా నీవు మరణం నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయకయు నిండి ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషం బట్టి మరణమవును గాని అతని రక్తంను నిన్ను ఉత్తరవాదిగా ఎంచదును ఇది బర్డేన్ ఇది భారం నేను నిన్నెందుకు ఇంతగా అభిషేకించి రక్షించుకొని నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను సజ్జలేక నిలబెట్టి ఇంతవరకు నేను పోషించి నిలబెట్టినంటే ఒక పని నిమిత్తమే నేను సిద్ధపరిచినను నువ్వు ఆ పని చేయకపోతే నిన్ను ఉత్తరవాదిగా పెడతా నువ్వు నోరు తెరవకపోవడం వల్ల ఎంతమంది నశించిపోతున్నారు నీకు తెలుస్తలేదు ఆ భారం నువ్వు నశించిపోతుంది దాని గురించి నశిందాన్ని వ్యతిరేకిస్తుంటే మనసుకునే లోకంలో తిరిగి వచ్చినని మన వాక్యం తెలుసు ఒక్క తప్పిపోయిన గొర్ర పిల్ల కొడుకు ఆ కాపరి పరిగెత్తినట్లు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చిన నీ నా దగ్గరికి మన మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం యోనాను గురించిన ఉపమానం మీకు తెలుసు యోనాను గురించిన సూచన తప్ప మీకు ఏ సూచన ఇవన్నీ నేను అన్నాడు వేస్తావు ఏందా సూచన యోనాన్ గురించిన సూచన ఆ యోనా గ్రంథం మీరు చదివితే ఆశ్చర్యపోతారు యోనగ్రంథం ఎవరన్నా చదవగలరా ఒక్కటే నేను ముగిస్తున్న వాక్యాన్ని ఇక్కడికి ఒక్క వాక్యమే జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క హృదయము వేదనతో ఎట్లా ఉందనేది ఆ ఒక్క వాక్యమే జ్ఞాపకం చేస్తుంది పాత నిబంధన పుస్తకాలలో ఆ ఒక్క వాక్యము బహువేదనకి జ్ఞాపకాన్ని వేదన జ్ఞాపకం చేస్తా ఉంది చూడండి నాలుగవ అధ్యాయం యోన గ్రంథము నాలుగవ అధ్యాయంలో యోన బహు కోపగించుకుంటున్నాడు కోపంతోన్నాడు అప్పుడు తొమ్మిదవ వర్షాల దేవుడు అంటున్నాడు దేవుడు ఈ సొర చెట్టును నీవు కోపగించడం న్యాయమా అని యోనను అడగగా యోన ప్రాణం పోనంతగా కోపగించట న్యాయమే అని నేను అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే గాని రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచట్టు విషయంలో నీవు విచారపరుచున్నావే అయితే ఈ ఒక్క వాక్యమే నీకు నాకు బహు భారాన్ని పెంచాల ఈ రోజు నుంచి అయితే నూట కంటే ఎక్కువైన కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనతో సెలవిచ్చాను కాబట్టి చూడండి నూట ఇరవై వేల మంది కంటే ఎక్కువైన వాళ్ళు వీళ్ళు అన్యులు అసూర్యులు నేను ఇవే పట్టినస్తులు అసూర్యులు అన్యులు రక్షణకు సంబంధించిన విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది యోనా భారం యోనకు అనుగ్రహించబడ్డ భారం యోన నేను ఈ భారం నేను నేను పెంచింది అంత కొరకు నేను ఇంతవరకు బ్రతికింపజేసింది అంత ఈ యొక్క నినివే పట్నస్తుల భారము నేను నీకు ట్రాన్స్ఫర్ చేసిన ఈ దినం నువ్వు దాన్ని పట్టించుకోకపోతే వీరు కుడి ఎడమల ఎరగనే ప్రజలు అంటే అన్యులకి ఏమి తెలియదు వాళ్ళు ఏం వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు సైతాన్ని కంట్రోల్లో ఉన్నారు వాళ్ళు నిన్ను నేను ఎందుకు పెట్టినా వాళ్ళని నడిపించడం కొరకు ఈ దినం తీర్మానించుకుందాం ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన మనం అందరము ఇదే భారం కలిగిపోదాం అన్నిలో కుడి ఎడమలు ఎరగని ప్రజలు వారందరినీ రక్షించాలనేది తండ్రి భారం అది యోనాకి ట్రాన్స్ఫర్ చేసాడు ఈరోజు మా ఏసుప్రభు ఈ లోకంలోకి తండ్రి భారం తీసుకొని వచ్చి అది నీకు నాకు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎంతమందిని తీసుకొచ్చినావు అన్న ఒక ప్రశ్న వేసినప్పుడు ఉత్తర్ చెల్తాను వచ్చినానని ఎంతమంది ప్రపంచం నుంచి గొప్ప గొప్ప దైవజనులు ఆత్మల సంపాదన తీసుకొని పోతుంటే వాళ్ళ భారాన్ని అక్కడ వాళ్ళు దించేసుకుంటున్నారా సన్నది ఇంతగా మోసుకొచ్చిన దగ్గరికి ఈ గంపలో ఇంతమందిని తీసుకొచ్చిన ఈ సంచిలో ఇంతమందిని తీసుకొచ్చినా అని దేవుని కళ్ళ దగ్గర వాళ్ళని పెట్టినప్పుడు పలా నమ్మకమైన మంచి దాసుడా ఇచ్చిన కొంత దాంట్లో బహు అధికంగా విశ్వాసంగా పనిచేస్తే అని అనేకమైన వాటికి నీకు అధికారం ఇస్తున్నప్పుడు అన్నప్పుడు అది బహుమానం ఈ భారానికి కలిగిన బహుమానం అటువంటి బహుమానం మీకు అందరికి కావాలా మీరు కొంతసేపు కళ్ళు మూసుకోండి ధ్యానించండి ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు నిజంగా నీకు ఆ భారం ఉందా ఈరోజు ప్రభుని పరిచయం చేసే భారం నీకుందా ఒక్కొక్క స్టెప్పే చిన్న చిన్న స్టెప్స్ మనం తీసుకోవాలా కొంతసేపు ప్రార్థన చేద్దాము దాని తర్వాత ప్రశ్న జవాబుల అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలా ఎందుకంటే మేమేం చేయాలా మేము ఎట్లా చేయాలా అన్న ప్రశ్న మీకు అందరికీ అవసరం ఇవి కాబట్టి ఈ యొక్క ఆరాధనలో మీరు వీటన్నిటిని నేర్చుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత ఆసక్తితోని వీటన్నిటిని బహు జాగ్రత్తగా పరిశీలించి జవాబులు పొందుకోవాలి అటువంటి కృపా మీకు అనుకరించాలని నేను ప్రార్థిస్తున్నాను పరశుద్రబాబు తండ్రి మీకు మన్నాళ్ళైనా ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాపాడినారు బిళ్ళకి విషయాలు చూపించినారు ప్రభా ఎంతోమంది దేవజనుల ద్వారా ఇవన్నిటి మీరు ప్రకటించినారు ప్రభావ ఈ బిడ్డలు వారి జీవితాన్ని మీకు సంపూర్ణంగా సమరూపంచుకులాగున్న మీ తట్టు ఆకర్షించుకోండి నూతనమైన అభిషేకం దండి బుద్ధి గ్రంథంలో వరకు వీళ్ళు సాక్షులుగా ఉండాలా యోనాకి సంబంధించిన భారం యోనాని గురిచిన సూచన తప్ప మీకు ఇంకా ఏ సూచన లేదన్నారు ప్రభా అదే ప్రభా మీరు కలిగి మీకు కలిగిన భారం మూడు దివరాత్రులు మీరు ఆ యొక్క ఆ తన్మలి అనుభవించి మరణించి సమాధి చేయబడి తెలియలేసినారు ప్రభా అది అనేకులకు మేము చూపించి మనుషులు ఆ యొక్క ఈలోకపు భారం నుంచి బయటికి రావాల ప్రవ బారం భారం మొయ్యాలని మీరిచ్చే కాడి మొయ్యాల ప్రవ ఏమనస్తులందరూ అటువంటి కృపా భాగ్యనులందరూ కనుగరించమని ఏసుకృష్ణాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అలా బాగా వచ్చేది సార్ అక్కడ ఈ దీని తర్వాత రోల్ ప్లే పార్టిసిపేట్ అవును రే తర్వాత ఇప్పుడు రోల్ ప్లే ఉంటుంది రోల్ ప్లే రోల్ ప్లే తర్వాత కివెండి స్కిట్ ఉంటది అవును బాగుంది సార్ అండ్ వీ ఆల్ హ్యాప్ టు ఫార్ ఇన్ లైన్ లైక్ దిస్ అదే పాయింట్స్ రాసుకోవాలా పాయింట్స్ చెప్పు రాసుకుంటే వస్తుంది అవును సార్ అవును సార్ సార్ థ్యాంక్ యూ భాస్కర్ బ్రదర్ ఒక చిన్న కరెక్షన్ బ్రదర్ బ్రదర్ చెప్పండి బ్రదర్ యూ ఆర్ టెలింగ్ అబౌట్ బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ దాన్ని వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆల్ ఆర్ క్రిస్టియన్స్ బట్ ఆల్ ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ ఇన్ హోలీ ఆల్ ఆర్ నాట్ బ్యాప్టైజ్డ్ సో అన్లస్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ you will uh, you will not you will be a christian but you will not be used adhe point adi important point adi ah oh, no. you will not be used you will be a christian you will be a good christian also ah oh, no. but your good works will not uh, uh, bring people to salvation it is only a witness uh -huh. it is only a witness it is only oh. your testimony that's all but oh, no. uh, you can you can never bring people to salvation this is the first And thing to we'll cover god, god will god will never use you Till you are baptized with the Holy Spirit. So, baptism uh -huh. with the Holy Spirit is what you say. So, baptism with the Holy Spirit is uh, how far uh, uh, they, they have the thirst. Uh -huh. So, you have to go to church, isn't it? No, no, it's an individual. It's an it individual. Uh, uh -huh. you, are, you are attacking only individuals. Sir, you're attacking the people. You're attacking the people. Hello? Hello? అన్లెస్ అన్లస్ అన్లస్ యూ స్ట్రెస్ అబౌట్ ఐ ఫీల్ దెర్ ఆర్ టూ థింగ్స్ ఇన్ దట్ ఒకటేమో ఇఫ్ యూ డోంట్ టెల్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో ఐ కంప్లీట్ కంప్లీట్ మీ మెసేజ్ అంతా వింటున్నా నేను దాంట్లో ఎగ్జాక్ట్లీ యూఆర్ యూ కవర్ దట్ పాయింట్ వేర్ ఫస్ట్ ఫస్ట్ అంశం కావిలవాడిగా ఉంచేది మీరు లాస్ట్ లో మీరు మీరు కవర్ Uh, hmm. so hey, ante hey, you uh, another part which which can be clubbed in your uh, message what i feel is mir chepperaledu naaku da nenu catch cheyaledu anukunta nenu mir aa maata chepperni aa rendu maata mir touch cheyalenu uh, nenu miss chesana teladu paul says that yeno suvarthinch prakatinchukopothe naaku shrama shrama ha un so ee shramalo unchi ee roju christovulu velutunaru ee christovulu shramalo velle christovulandaru they are people who who don't uh, Uh, who are not baptized in the Holy Spirit. This yes, is not a sin of a sin. It is not a sin. It is not a sin. Because they are not a sin. It is not a sin. It is not a sin. It is not a sin. It is not a sin. It is not a sin. It is a sin. Because they are not, they have no, don't have this thought. Oh, so, and that what i mean to say is, uh, uh unless and until that pressure is build up created oh wow. that you know i mean in etti paristhitike nenu swartha prakatinchalsinde ana uh, ana force ni cheyakapothe naku ee lokalo ee lokalo na kramalu nasu ee lokalo nenu i cannot take a decision i cannot take i cannot be ante meeru what i sorry uh, don't think otherwise uh, then, you then, then. you have to you have to uh, club from me last kaabati you have to club from the beginning main ekkada okay. start chesano akkadu nunchi meer aa akkada points eite unnayo ipudu baskar you take god's will so you cannot do god's will never be accomplished unless you do his work god's uh, you cannot be a worshipper unless you are a worshipper you cannot be a preacher you cannot give gospel ante veetanni meer aadaram cheskoni you cannot be a witness unless these things are in your branches of your mm -hmm. tree ana ana point unte ante meer because you are you are going to finish the complete message ante whole day message aithe n em chestan ante last ki brother maniki udayam nunchi cheppina themes anni tni the sequence chestha ok sari ఆహా మీరు మీరు మీరు ఆహా మీరు యూ డోంట్ పాయింట్స్ అదే మీరు చెప్పిన పాయింట్స్ ఆ పాయింట్ వేరుగా మీరు చెప్పి పొందాం మనం ఏం విన్నాము అనేది అన్నమాట చెప్పకండి అట్లే కాదు అట్లే కాకుండా సీక్వెన్సింగ్ లాగా చేసుకుంటే చివరికి వీళ్ళ నుంచి మొదలుకొని చివరి వరకు మీరు అన్నట్టు ప్రీచింగ్ ప్రకటించకపోతే నాకు శ్రమ ఎందుకంటే నేను ప్రకటించడం వలన వచ్చే బ్లెస్సింగ్స్ భాస్కర్ ఒక మాట చెప్పాడు ఏమన్నాడంటే అరే కొందరు లేట్ వస్తారా నాకు అదే బాధ అన్నాడు కొందరు లేట్ వస్తారు వాళ్ళు ఉదయానా గాంపులు మిస్ మిస్ అవ్వచ్చు కొందరు ఇట్లా ఇట్లా దే ఆర్ కేర్లెస్ అబౌట్ యునో సో దే మే నాట్ బి సీరియస్ అంటే నేను ఆ విధంగా ఆలోచించాను అంటే మీరన్నా కనీసం ఇఫ్ యూ క్యాన్ క్లబ్ ఆల్ దోస్ థింగ్స్ ఇట్ విల్ దే విల్ నాట్ మిస్ ఇట్ నా ఉద్దేశం అంతే అందుకే బ్రదర్ నేను స్టార్టింగ్ లో థీమ్ ఇంట్రొడ్యూస్ చేయకముందు కొన్ని ప్రశ్నలేయినా బిఫోర్ బిఫోర్ బీయింగ్ అ విట్నెస్ టు క్రైస్ట్ వాట్ ఇస్ యువర్ స్టాండ్ అని ఒక ప్రశ్నలేయినా హవ్ యు సరెండర్డ్ యువర్ లైఫ్ టు జీసస్ ఒకటి తరత నీ ప్రయర్ లైఫ్ ఎట్లంది నీ బైబిల్ స్టడీ ఎట్లంది ఇక్కన్నే క్లబ్ చేస్తా మీరన్న పాయింట్స్ ఫైన్ ఫైన్ ఫైన్ ఎందుకంటే వాటిని తక్వేనా హౌ టు హౌ కెన్ యు బ링 అదర్స్ టు క్రైస్ట్ ఈ అంశంని మనం మళ్ళా వాటిని ఎలాబరేట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఉన్న ట్వంటీ మినిట్స్ లా కవర్ కావాలి కరెక్ట్ కరెక్ట్ అందుకని మీరు అన్నట్టు వాటిని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే వాట్ ఈజ్ అంటే ప్రిపరేషన్ పాయింట్స్ ఇవి థీమ్ ఇంట్రడ్యూస్ చేయకముందు ప్రిపరేషన్ నిజంగా నీ జీవితం ప్రభుకు సమర్పించుకున్నావా వాడు లేట్ వచ్చిన కూడా కవర్ అయిపోతాడు అక్కడ తర్వాత నీ ప్రేయర్ లైఫ్ ఎట్లుంది దాని తర్వాత నీ బైబుల్ మెడిటేషన్ ఎట్లా ఉంది అక్కడి నుంచి మనము ఈ పాయింట్స్ అన్నిటినీ మనం హైలైట్ చేయకుండా కవర్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు మనం ఎక్కడ ఉందంటే ఫోర్త్ క్వశ్చన్ లో హ్యాబీ ఎవర్ ఆస్ట్ గాడ్ వాట్ ఈజ్ హీస్ విల్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ సో వాట్ ఇట్ ఈజ్ అది కనుక్కున్నవా తర్వాత హౌ మెనీ టైమ్స్ యూ హ్యాడ్ అ స్ట్రగల్ ఇన్ ఆఫ్ యూ ఫర్ నాట్ షేరింగ్ ఆస్బుల్ టు యువర్ ఫ్రెండ్స్ నేబర్స్ రిలేటివ్స్ గుడ్ మార్నింగ్ బర్డ్ అండ్ కనెక్టింగ్ బర్డ్ అండ్ కనెక్టింగ్ అన్నట్టు తర్వాత అన్లీజ్ యూ ఫాస్ట్ ఫాస్టింగ్ గురించి ఎక్కువ హైలైట్ చేయలే నేను ఇందాక ఫాస్టింగ్ ఫర్ గివ్నెస్ ఇవి లేకపోతే హోలిస్పిట్ లీడింగ్ లేకపోతే యు కెన్ నాట్ బి అ విట్నెస్ తర్వాత విట్నెస్ ఎందుకు చేయాలనేది మనం కింద చూపించాం ఆయన ఆ పాయింట్స్ థీమాటిక్ గా అడ్డెట్ చేస్తాం హౌ క్యాన్ యూ బ్రింగ్ అదర్స్ ప్లాన్స్ చెప్పిన ఒక ప్లాన్ హౌ హౌ యూ కెన్ ప్రిపేర్ అ ప్లాన్ అని తర్వాత సెకండ్ థీమ్ వచ్చి హౌ కెన్ యువర్ లైఫ్ అండ్ యువర్ విట్నెస్ దట్ లీడ్స్ అదర్స్ టు క్రైస్ట్ అక్కడ ఒక సింపుల్ ప్లాన్ ఫోర్ పాయింట్ ప్లాన్ అది తర్వాత లాస్ట్కి వచ్చి ఇది బర్డేని సంబంధించింది సో మీరు అన్నట్టు వాటన్నిటినీ ఖచ్చితంగా కలపాల మనం తప్పకుండా కలుపుతాం లేదండి కంక్లూజన్ లాగా ఉంటుంది బ్రదర్ బాగుంటుంది అవునవును ఖచ్చితంగా కంక్లూడ్ కంక్లూడింగ్ ఉండాలి అది అన్నిట్ల కవర్ అయ్యేటట్టు చూస్తాను అవి ఓకే బ్రదర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకెవరన్నా రవి రవి చక్రవర్తి ఎనీ పాయింట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఆల్రెడీ కవర్ అయితే అవసరం లేదు ఏదన్నా స్పెసిఫిక్ ఏమన్నా ఉంటే చెప్పండి లేదు సార్ నా సైడ్ అయితే కామెంట్స్ రవి ఆల్రెడీ టోటల్ కవర్ కవర్ అయ్య ఓకే అన్నాడు చెప్పుకునేది కామెంట్స్ కాదు ఓన్లీ పాయింట్స్ విచ్ వీఆర్ గోయింగ్ ట్రైంగ్ టు యాడ్ ఇందాక ఛ్యామ్ బ్రదర్ చెప్పింది అన్నా సార్ అది సార్ అది చెప్పట్లేదే నువ్వు లేదు అర్థం లేదన్నా చెప్పకూడదా మనం జనగానే మాట్లాడుతుంటాం కదా లేదు లేదు లేదన్నా అది అది కౌరు అది ఇంగ్లీష్ అర్థం కాలేదు ఒకసారి అది చెప్తే నేను అది బాప్టిజం గురించి చెప్తాను కదా అవును బాప్టిజం లేకుండా నువ్వు సాక్ష్యం ఇవ్వలేవు కదా అంటున్నాడు అది అదే అవునండి కరెక్ట్ అండి అదే బాప్టిసం లేకుండా అదే మెయిన్ అదే మీరు అన్నట్టు స్టార్టింగ్ ప్రిపరేషన్ లో అది యాడ్ చేస్తున్నారు కదా అది అదే ఉండాలి కొంచెం బాప్టిసం గురించి ఉండే ఇంకో విషయం కాబట్టి మీరు ఎంతమంది ఇంకో విషయం ఈ బ్యాప్టిజం గురించి బ్యాప్టిజం గురించి మళ్ళా ఈలో ఉంట చూడండి మీరు అభిషేక ప్రార్థనలోకి రండి ఆ విషయం షుడ్ నాట్ బిర్ అగిన్ కన్ఫ్యూజన్ లేకుండా యూ ప్రూవ్ ఇట్ ప్రన్ ద వర్డ్ ఓన్లీ అండర్ దిస్ ఇస్ ద బిగ్ కన్ఫ్యూజన్ కరెక్ట్ అది అది అక్కడ పోవచ్చు అక్కడ పోవచ్చు ఉద్యోగ కుటుంబ ఎప్పుడు ఓకేనా ఇది నాకేమనిపించిందంటన్నా ఈ వాక్ టోటల్ ఈ వాక్యం మొత్తం మీద నాకు ఒపీనియన్ అంటే ఆ ఈ వాక్యము ఆడ యూట్యూబ్ చెప్పినట్టుంది ఇప్పుడు మాకు కూడా ఏదో పై మాకు కూడా అది మమ్మల్ని కూడా ప్రిపరేషన్ చేసినట్టుగా అనిపించిందన్న నాకైతే ఎందుకంటే సాధారణంగా అలాంటి టాపిక్స్ రే రేజ్ చేసేటప్పుడు రేజ్ చేసేటప్పుడు నేను చాలా సార్లు ఉంటాను ఇప్పుడు మనం ఒకసారి అక్కడ అక్కడ మీరు చెప్తూ కదా సామ్ బ్రదర్ మీరు ఇద్దరు చెప్తా ఉంటారు ఒక్కసారి మేము అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే అది విని విన్నట్టు కదా అట్లా పోతాం అట్లా ఉంటా ఉంటాం మేము అందరం కూడా ఆ టైం ఇప్పుడు ఎక్కిందంటే ఆ అందరం ఇప్పుడు ఇప్పుడు ఆరు పాయింట్స్ మీరు చెప్పారు కదా ఎట్లా స్టార్ట్ చేయాలి నేను రాసేసుకున్నాను మొత్తం అయ్యి ఎట్ట ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ ప్రార్థన చేసే అవన్నీ అది ఎట్లంటూ వాళ్ళకి చెప్పినట్టు లేదన్నా మాకు చెప్పినట్టుగా అంటే ఒక విధంగా మమ్మల్ని ఇంకా ఇంకా ఇంకొక మెట్టు ప్రిపరేషన్ స్టెప్ ముందుకి తీసుకెళ్ళట్లాగా నాకైతే అనిపించింది అన్నట్లా అటు అది వాక్యము మీరు సీ బ్రేక్ అయినది చెప్పింది కదన్న అది తప్పనిచ్చి మిగతా మొత్తం ఇటు అటు పోయినట్టుగా అటు నుంచి ఇటు ఈ టోటల్ గా అయితే ఇప్పుడు అంటే నాకు అనిపించింది అని చెప్తానన్నా స్ట్రైట్ గా అందరికీ మామూలుగా మమ్మల్ని కూడా ఒక విధంగా ఈ ఇట్లా ఇంకా మమ్మల్ని ముందుకు ఇంక్లూడ్ మేము చెప్పే చేసినట్టు మా టాపిక్స్ కూడా ఇంట్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాకు అట్లా నాకైతే అట్లా అనిపించింది ఒక కొంచెం దొరికినట్టు టోటల్ అయితే ఇది చాలా బాగుందన్న అంటే దేవుని ఆత్మ ప్రభు ఆత్మ నడిపింపు అంటే మమ్మల్ని ఇంకా ఇంకా తరబి చేసినట్టు అనిపించింది నాకైతే టోటల్ గా ఇటు చెప్పి అటు చెప్పింటాను అట్లా అన్న అదొక ఇది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఇంకొంచెం ఎఫెక్ట్ గా ఇది అనేది ఒకవేళ ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పబోచ్చు ఈ నెక్స్ట్ మాకే సందర్భాలు చూసినప్పుడు ఇది ఎట్లా అనేది మాకు ఒక ప్రిపరేషన్ అనేది నేత అట్లా అనుకుంటున్నాను ఎవ్రీ బర్డ్ ఎట్లా ప్రజెంట్ చేయలేక ప్రభుని అని అంట దీన్ని డెవలప్ చేద్దాం సార్ ఇంకా పాయింట్స్ పెట్టి మ్యాక్సిమం పాయింట్స్ అన్ని పెట్టి ఇంకా డెవలప్ అయిన తర్వాత దాన్ని ఒక మోడల్ లాగా తయారు చేసి అందరికి షేర్ చేస్తాం బెస్ట్ బెస్ట్ అన్న అట్లా అన్న ఐ థింక్ ఇంకోటి ఏంటంట ఇప్పుడు లాస్ట్ టైము మీరు స్ప్రీచ్ చేశారు కదా నేను ప్రతిసారి నేను చూస్తుంటా కదా ఈ స్పీచ్ దీంట్లో ఎట్లుందంటే కొంచెం ఒక స్టెప్ కొంచెం ముందుకు పోయినట్టు అనిపించిందన్న అంటే కొన్ని విధానాలు కొన్ని లాస్ట్ టైం చెప్పినట్టు లేకుండా ఒక స్టెప్ ఎక్స్ట్రా కొంచెం ముందుకు వెళ్ళినట్టు కొంచెం ఈ స్క్రిప్ట్ అనేది కొంచెం కొత్తగా అంటే కొంచెం వేరే విధంగా ఇంకొక సిలిచ లేయర్ లో కొంచెం ముందుకు పోయినట్టు అనిపించినట్టు అనిపించింది నాకైతే టోటల్ మెసేజ్ మొత్తం చూస్తే ఓల్డ్స్ అవి కానీ అవి ఇంకా విశుద్ధీకరించడం అంత టైం మనకు దొరకదు కాబట్టి ఎఫెస్ఎల్ రాసిన పత్రిక హెచ్కేఎల్ గాంధు ఆ మూడు అద్దెం పదహారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అది అది అవన్నీ అంత విశుద్ధీకరించలేం ఉన్న ప్రకారం కానీ అయితే పోయిన ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవి ఇక నిన్న మేమైతే దాన్ని డెవలప్ చేసుకుంటున్నాం మా ఎక్కడికైనా అవకాశం దొరికినప్పుడు అన్నా ఇంకా కంక్లూడింగ్ చేసుకుందాం కదా వాట్ వాట్ ప్రేర్ చేసి సార్ ఓర్ టూ భాస్కర్ అన్నా ప్రేయర్స్ అన్నా సరే అన్న ఒక్కొక్కరుగా ప్రార్థన ప్రేయర్స్ చేసి ఆరాధన ముగించుకున్నాం సరే ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిశుద్ధిగా జీవము గల వేసా ఎంతో వర్ణాలు ప్రభావ ఇంతవరకు ప్రవ మీరు మా మధ్యలో ఉండి ప్రవ అనేకమైన విషయాలు ప్రవ ప్రతి దినం అయినా మీరు మాతో మాట్లాడుతున్నారైనా నాదే మాకు ఇచ్చిన అన్ని టాపిక్స్ లో ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవ్వా ఆత్మీయమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ మమ్మల్ని ఎంతగానో తరబి చేస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలు అయినా దేవా నీకు ఎంతో వంద చెల్లిస్తున్నైనా మా మధ్యలో మా హృదయంలో మీరు మాకు ఇవన్నీ బయలుపరుస్తున్నారు నైనా కాబట్టినైనా బయలుపరచబడిన ప్రతి వాక్యాన్ని ప్రవ మాకు ఇచ్చిన ప్రతి టాపిక్స్ని ప్రవ అయినా వాటిని ప్రవ నా నాకే అనేక జీవితాలలో ప్రవ మేము ప్రకటించినప్పుడు అనేకులు ప్రభావ ఆ వాక్యాన్ని స్పందించినైనా మిమ్మల్ని స్వీకరించేలాగైనా సహాయపడమంతా అదిష్టమైన ఈ రీతిగా ప్రభావ మేము అట్లా చేయాలనే విషయాలు మీరు మాకు కొన్ని విషయాలు మాకు చెప్పినారనైనా కాబట్టి మేము ప్రతిదీ మేము వారిని పాటించి దాని ముందుకు పోవాలా అయినా ఎస్ఐయా నా తండ్రి జీవితం ముఖ్యంగా ప్రభావ ప్రార్థాన్య జీవితం లేకపోతే మేము నిలబడలేం ప్రభావ మీ నా తండ్రి అనే కొన్ని శక్తి ఉండదు ప్రభావ ముఖ్యంగా అయినా మీకు పరిశుభాత్మ నడిపింపునైనా నైనా ఎంతో అవసరం అని మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రతి దినం నేను ఆ రీతి మేము ప్రిపేర్ కావాలా నైనా ఇసే వాక్యంలో ప్రతి దశలోనైనా ప్రతి విషయంలోనైనా నేను వాటి అన్నింటి మేము నేర్చుకుని ప్రకటించాలని మీ కృపానుగరించండి మీ పాదాల దగ్గరికి కూర్చోండి ప్రభావ అంటే మేము నేర్చుకోవాలని మీ కృప దండి మీ ఆత్మీయ నడిపింపు దయచేవాళ్ళంత ఆదిష్టం అయినా నైనా పాడే ప్రాంతానికి ప్రభావ రేపటిదైనా మేము బయలుదేరుతుందిగా ప్రభావ నా దేవా మార్గం అంతట్లో మీరు మాకు సహాయకలు ఉండండి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి ఆ మూడు దినాల పరిచర్ అంతట్లో మీరు విజయం తెచ్చండి మీ బిడ్డల ప్రభావ అనేకులు ప్రవ వస్తుందిగా ప్రభావ మీ కృపానుగరించండి ప్రభావ ఆటంకపోతున్న ప్రతి చీకర్ శక్తితో మీరు బంధించండి ప్రభావ మార్గం సరళీసి ఆ బిడ్డ అందరూ ప్రభా రా ఎవరు కూడా రావాల ప్రభావ మీ వాక్యాన్ని వినాల టైం ప్రకారంగా అందరూ వచ్చి ఓ ప్రభా సహాయపడండి ప్రతి వాక్యం వరద స్థిరపచ్చి నీరు కట్టు ఫలింపు చేసి మీ మై మంటే నిలబెట్టుకోవడం టీమ్ సభ్యులు అందరి చుట్టూ అగ్ని కంచి పెట్టండి మూర్తి మీద అభిషేకం అని గురించి ప్రయాణికు అందరూ సిద్ధపచ్చండి ప్రభావ ఆ కొట్టివేసి సమయానికి ప్రభావి అందరం పోలాగానే సాయపడమని ప్రాదిష్టమైన ప్రతి విషయంలో మీ కృపరించండి గొప్పదేవ మీరు అక్కడ తొరిగింది ప్రభావ మేము సిద్ధపడి అనేకులు మీరు సిద్ధపరచాలా ప్రభావ ఏ నెండ్కి వచ్చిన ప్రభావ నైనా ఈసే అనేకలు ప్రవేశ ప్రకటించాలి అందుకోసం మమ్మల్ని ఇంతకాలం తడిబిడ్డి ఇస్తారు అయినా కాబట్టి మేము నిర్లక్ష్యం చేయకుండా మేము ముందుకు పోవాలి అవకాశం దీనికి అక్కడ వాక్యాన్ని ప్రకటించాలా అనేకలు శిష్యులుగా తయారు చేయాలి అంటే సేవలు మమ్మల్ని అందరినీ నడిపించండి రాత్రి గల సమయంలోనైనా మాకు మంచి నిద్ర అనుగరించండి స్త్రీని స్థుతించి గనపరిచేలాగ మీ కృపద ఇచ్చండి రేపు ప్రయాణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీ కృప విమడి కృప మాకు అనుగ్రహించండి నైనా ఈసారి ఆ కొరకు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ నామ ప్రాదిష్టనాం తండ్రి ఆమెన్ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోక తండ్రి ఏసై నినామానికి ఎంతో వందన స్తోత్రాలు ప్రభా ఈ దినాలు మా జీవితాలకు అనుగ్రహించినందు మీకు ఎంత వందన ప్రభావ సజీవులకు లోచినందు మీకు ఎంతో వందన్నారు ప్రభా ప్రభావ ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ కాపుద కాశీ కాపా విధానాన్ని బట్టి మీకు ఎంత వందన్నారు ప్రోభా ఇదిగో ప్రభా మరి గాసుపల్ అవుట్ రీచ్ కి ప్రభావతి పొట్టి బొటీలకి సిద్ధపడుతుండగా అయ్యా మీ జ్ఞానంతో నింపినది మీకు ఎంత వందున్నారు అయ్యా ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి వారి వారి పోర్షన్ బట్టి అయ్యా మరి సిద్ధపడి ఉండగా అయ్యా ప్రతి దశలో మీరు నడిపించారు అయ్యా మీకు ఎంతో అందున ప్రభా ఇంకేం మేము నోటుగా ఉన్నామో మాకు ఏ విధానం కొద్దిగా ఉందో ప్రభా ఆ జ్ఞానాన్ని మాకు నింపమని మీ నామయ్య మాత్రమే దాని వాళ్ళు ఆ వినిపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి వెళ్తున్నా మాకు తోడుగా ఉండండి ప్రభా ఆ ప్రాంత ప్రజలు అందరూ ప్రభా అయా నశించుకోవటం మీ చిత్రంలో లేదు కాబట్టి ప్రభా అయా ప్రతిసారి మేము వెళ్ళి అక్కడ చెప్పలేం కాబట్టి ప్రభా అయా ఇక యూత్ని ప్రభా మీరు ట్రైన్ చేయడానికి వెళ్తుండగా మాకు కావాల్సిన జ్ఞానాన్ని వారికి కావాల్సినటువంటి ఆసక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు వస్తున్న ప్రతి ఒక్కరు ప్రభా ఏయా ఒత్తుగా వెళ్ళిపోకూడదునైనా అయ్యా వాళ్ళు వాళ్ళు నింపబడాలా మీ ఆత్మతో అయ్యా మీ ఉద్దేశాలతో నింపబడాలా మీ తలంపులతో నింపబడాలా ప్రభా ఆ విధంగా ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ప్రభా వారు తెలుసుకున్నది ప్రతిదీ అనుభవపూర్వకంగా వారందరికీ తెలియజేసి ప్రభా వారి బంధువులకి రక్త సంబంధితులకి చుట్టుపక్కల వారికి స్వాగతం చెప్పి అయా మీ చెంతకు ప్రభా కొన్ని ఆత్మలను వాళ్ళకి సంపాదించడానికి అటు ధరంతులతో జీవాణులకి అయా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేయచ్చు తల్లి ఇదిగానైనా ప్రతి అనుగ్రహించండి లోటుని కొరవుని పొదువుని అయ్యా దూరపరచండి వాతావరణాన్ని సరళం చేయండి వాతావరణాన్ని మీ స్వాగతిని పరచుకోండి ప్రతి ఒక్కరికి ప్రభా ఆసక్తితో అయ్యా సమయాన్ని కూర్చోగా మీ కుటుంబం అనుగ్రహించండి అయ్యా ఏ రూపంగానే దుష్టుడి ఆ దాడిని ప్రభావం మీ నామములో కొట్టివేయమని అయ్యా సంపూర్ణమైన విజయాన్ని మీరు మాకు అనుగ్రహించి మరలా తెలిసి ప్రభావ మీ పాతించడానికి ఒక మంచి అవకాశాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించమని మీరు అనుగ్రహించమని ప్రభావం మా కుటుంబ అధికతో మీకు కంచి పెట్టమని ఏసారి నామములు అడిగి అన్నా ఒక్కొక్కరుగా ప్రార్థించండి అన్నా రంగం దేవ మాకు ఇచ్చిన సమయం బట్టి నీకు ఇంత వంద నాలుగు స్థుతులు జలుస్తున్నాం తండ్రి రాసు నిలబెట్టి వాడుకునే విధానం బట్టి తండ్రి ప్రత్యేకంగా తండ్రి రేఫ్ యూత్ మీటింగ్ ఏదైతే మేము తండ్రి నేను తీసుకోబోతున్నామో ఆ విషయంలో మమ్మల్ని అందరినీ మీ ఉద్దేశంలో మమ్మల్ని ఉంచి తండ్రి నేను మాకు ఇచ్చిన చక్కగా చెప్పుటకు తండ్రి కృపద చేయండి మీ చెప్పిన ప్రతి అంశం బట్టి నీకు ఎంతో వందనాలు తండ్రి నేను మా విషయంలో బాబా యవనస్తులు పురుకొల్పబడి అయ్యా తండ్రి నీ కొరకే మంచి సాక్షులుగా తండ్రి నేను ప్రభా దీ నుంచి ఎవరిలో నీ ఉద్దేశంలో వాళ్ళని ఉంచి తండ్రి నేను వాళ్ళు తండ్రి ఇదిగో ఈ సెలవులు చదువుకున్న బిడ్డలకి ఈ నెల వచ్చిన నెల సెలవులుగా ఉంటున్నాయి సెలవు కాంత ఆ కాలము ఎంతో వాళ్ళు ఉపయోగకరంగా వ్యర్థపరచక తండ్రి నేను నీ ఉద్దేశంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా ఫాస్టర్స్ ట్రైనింగ్ కానీ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ కానీ తండ్రి ప్రతి ఒక్కటి ప్రభా నేనా నీ ఉద్దేశంలో ఉంచి మీరే మయం పొందమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ వాడుకోండి మీ ఆత్మతో నింపండి సహాయం చేయండి మా కుటుంబాలని ఆత్మ చేసుకోండి తండ్రి బలహీన మా కుటుంబాన్ని మీరే తండ్రి నేను నీ ఉద్దేశంలో ఉంచమని తండ్రి నేను ప్రభా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ప్రతి విధమైన ప్రభా నైనా ఛాలెంజెస్ నుంచి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి భాస్కర్ కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆంటీకి మంచి ఆరోగ్యం దేయండి సుదర్శనం మంచి ఆరోగ్యం తెచ్చేయండి కుటుంబాన్ని మీరే నేపథ్యం చేసుకోండి సో అందుకోసం ప్రార్థిస్తున్నాం బయట పోయే విషయంలో మీ సహాయం తెచ్చేయండి భాస్కర్ కొన్న వీటన్నిటిలో కావాల్సినంత కృపద చేయండి తండ్రి తన ప్రతి గురించి ప్రభా న వాహనం గురించి కాని తండ్రి నేను ఇక్కడ నుంచి మేము ట్రైన్ లో తండ్రి నేను అందుకోవటం విషయంలో కాని ప్రభా తండ్రి ట్రైన్ ప్రయాణం అక్కడ తర్వాత మేము వేరే వాహనం పోయే విషయంలో కానీ వాతావరణ విషయంలో గాని యవనస్తులు తండ్రి నన్న ప్రతి విషయంలో ప్రభాని సంపూర్ణమైన నీ సహాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం అక్కడ అక్కడ తండ్రి నన్ను ఎక్కడైతే మేము పోబోతున్నామో ప్రభా ఆ స్థలం అంతట్లో తండ్రి నీ సేవకులు ఎవరైతే పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళందరినీ సకాలంలో తీసుకురండి స్టార్టింగ్ లేట్ అవుతుంది అయ్యా తండ్రి ఆయన ఆ విషయంలో మీ సహాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం దూర ప్రాంతం నుంచి వచ్చే వారుగా ఉన్నారు ప్రభా తండ్రి నేను వాళ్ళు అందుకోవడానికి సహాయం చేయండి త్వరగా వీళ్ళు పోవాలని కూడా కోరుకునే ఉన్నారు ప్రభా ఉన్న సమయాన్ని మేము ఏ రకంగా మేము సద్వినియోగం చేసుకోవాలో మాకు తండ్రి నేను టూ డేస్ ప్రోగ్రామ్ లో మీ సహాయం నిండుగా తెచ్చేయమని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా తండ్రి ఆయన రచించిపోయే ఆత్మల్ని సంపాదించుకునే తండ్రి కృపద చేయండి తండ్రి యవనస్తులు ఎవరైతే రక్షణ లేని వారుగా ఉంటున్నారో రక్షణ పొందటానికి తండ్రి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు తండ్రి వాళ్ళు ఊరకుండగా తండ్రి నన్న నీ శిష్యులుగా తండ్రి అనేకుల్ని శిష్యులుగా చేసే తండ్రి ఇటు తండ్రి నన్న పిలుపు పొందిన వారు పొందిన వారే వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభావ మీరు పిలిచిన దేవుడుగా ఉన్నారు పేరు పెట్టి పిలిచారు తండ్రి నీ ఉద్దేశంలో ఉంచండి ప్రతి బిడని తండ్రి ని దాసుడు జేమ్స్ గారు చేసే ప్రతి ప్రయాసాన్ని దీవించండి అక్కడ ఉన్న భోజన స్థితపాట్లు కానీ వాటికి కావాల్సిన తండ్రి నా వస్తువులు కానీ అవన్నీ కూడా సిద్ధపరచండి మీ సహాయం దయచేయండి ప్రభా తండ్రి నేను చంద్రశేఖర్ గారికి తన సెలవు విషయంలో కుటుంబ విషయంలో మీ సహాయం నిండుగా దయచేయండి ప్రస అదే రకంగా రవి కోసం ప్రార్థిస్తున్నాము నీ దాసుడు అదే సహాయం చేయండి తండ్రి ఉద్యోగంలో తన పనిలో ప్రభా సహాయం దయచేయండి సపోర్ట్ దయచేయండి కృప్తు చూపించండి తండ్రి నేను చక్రవర్తి కోసం ప్రార్థిస్తున్నాము జయరావు గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని భార్యని అయ్యా తండ్రి నేను ప్రభాని సహాయం నిండుగా దయచేయండి మీ గొప్పగా వాడుకోండి తండ్రి నాగరాజ్ కోసం ప్రార్థిస్తున్నాము బిడ్డ జ్ఞాపకం చేసుకోండి బిడ్డల్ని భార్యని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగంలో ఉన్న తండ్రి నేను ప్రతి ఏర్పాటు ప్రతి దీంట్లో ప్రభా కావలసినంత కృపదించేయమని కోరుకుంటున్నాము ఈ రీతిగా తండ్రి నేను ప్రభా ఒక్కొక్కరిని మీరే వాడుకొని మహిం పొందస్ గారి కోసం ప్రార్థిస్తున్నాము మీ దాసుడు తండ్రి నేను పరిచయం ఒక రోజు లేట్ వస్తున్నాడు తండ్రి నేను ఆయన ప్రయాణం అంతట్ల మీ సహాయం తెచ్చేయండి అక్కడున్న సమయం ఏదో దీవునికరంగా ఆ తన సాక్ష్యము అనేకుల్ని కదిలించే వారికి చేయండి ఆదివారం మేము ఏ ఏ పోతున్నాము ఆ సంఘాల్లో మేము వాడబడినట్లుగా అటు కూడా కృపదించేయండి తిరిగి ప్రయాణంలో తండ్రి సమయానికి ట్రైన్ అందుకోవడానికి కావాల్సినంత కృపద ఇచ్చేయండి ఆలస్యం కాకుండా మిస్ కాకుండా సహాయం చేయండి ప్రవ్వ నీ గ్రూప్ చూపించమని కోరుకుంటున్నాం ఈ రీతిగా తండ్రి నీ దాసుడు జేమ్స్ గారికి ఎన్నో అవసరాలు ఆర్థిక అవసరాలు అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రవ్వ నీ గ్రూప్ చూపించమని కోరుకుంటూ ఆ రీతిగా తండ్రి నేను మమ్మల్ని అందరినీ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాతావరణం అదుపులో నీ గ్రూప్ చూపించండి ఎట్లాంటి తండ్రి ఆటంకం లేకుండా మీ సహాయం నిండుగా దయచేయమని కోరుకుంటున్నాం మమ్మల్ందరినీ ఆరోగ్యంలో ఉంచండి ఆత్మీయంగా తండ్రి నన్ను అభిషేకం అభిషేకించి తండ్రి కడిగిన పాత్రలుగా వాడబడినట్లుగా కృప తెచ్చామని కోరుకుంటూ నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ తండ్రి నేను ఇంకా రాలేకపోయిన వారు తండ్రి నేను భోగాన ప్రసాద్ గాని తండ్రి సంపత్ గాని ప్రభా వాళ్ళందరి కోసం ప్రార్థిస్తూ నీ సహాయం తెచ్చామని ఎస్ ప్రపేట బహునత వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ పాదాలు కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నావు తండ్రి గృహదేవ ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రేమి కలిగిన దేవుడు తండ్రి దీనివంతట్లో కాపాడి కృపను అనుగ్రహించి ఒక సాయంకాల సమయంలో మీ పాసందికి అయ్యా వైపు చుట్టానికి అనుగ్రహించిన కృపకైంది కొందనాలు అయ్యా గిన్నె నాకు కూడా మీరు అనుగ్రహించినటువంటి పార్మకులకై కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రేంగులంత్రి ప్రేమికి రాజా మీ యొక్క సమయంలో తండ్రి మిమ్మల్ని సిద్ధిస్తున్నాం గణపరుస్తున్నాం అయా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి అయా మా జీవితాల్లో మీకు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశం తండ్రి మీ యొక్క పనిలో అయా తోటలో పని కలిగి ఉండటానికి మాకు అనుగ్రహించినటువంటి కృపకై మీకు కొందరాలి ఈమైనటువంటి చిన్న దాంట్లో పాత్రలుగా మా జీవితాలు ఉండటానికి అయ్యా ఆకృపలను గ్రహించండి ప్రేంగుల తండ్రి మహిములకి రాజా మా జీవితాల ద్వారా మా కుటుంబాల ద్వారా మా వ్యక్తిగత జీవితాల ద్వారా అయామానికి ఘనత మహిమ స్థితిలో అర్పించేలాగా ఉండటానికి సహాయం చేయండి నమ్మకమైన మీరు ఎంత త్వరలో రాను తండ్రి వారి ఫలిం చెప్పిన వారికి ఫలితం ఇవ్వటానికి అయా మీ దగ్గర నమ్మకమైన తండ్రి ఆ బహుమానం నమ్మకం అయిందేవా ప్రేంగులు తండ్రి మహింగులు గింరాజ అటి జీవితం జీవించడానికి బహుమానం కొరకై అయా ఆ యొక్క పొరుగు పొందండి నమ్మకం ఏందేవా ప్రేంగులు తండ్రి అయా అగురి వైపు పరిగెత్తడానికి కృపను అనుగ్రహించండి నమ్మకం ఏందేవా గడిచినవన్నిటిని వదిలి అయా నూతన జీవంతో నూతన ఉత్సాహంతో అయా నమ్మకమైన తండ్రి నశించిపోయినా ఆత్మల పక్షాన భారం తోటి నగులు చున్న ఆయా మిమ్మల్ని సేవించడానికి కృపను అనుగ్రహించండి అయా ఆయా వనస్తులకి చెప్పే విషయాలన్నిట్లో అయా మా జీవితాల్లో తరఫీదు కలిగి ఉంటానికి అయా మా జీవితాల్లో వాటిని అనుసరించి ఉండటానికి కృపను అనుగ్రహించండి నమ్మకం అయిందేవా ప్రేంగుల తండ్రి మహిళలిగిన రాజా ఇరవై తారీఖు రోజు రేపు నమ్మకం అయింది తండ్రి సాయంత్రం తొంభై తిరుగుతూ ఉంటాగా కృపను అనుగ్రహించండి నమ్మకం అయిందేవా ప్రయాణవంతలు అన్ని పాదాలు పట్టుకుంటున్నాం సమస్తమైనటువంటి సిద్ధపాటులో మీ కృపను కోరుకుంటాం ప్రేంగులు తండ్రి మహింగలిగిన రాజా సమయంలోనే వేపు చూస్తుండగా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ఎంతైనా నమ్మదగిన దేవుడు ఎంతైనా ప్రేమింగ్లిగిన దేవుడు తండ్రి అయ్యా మీ సరైన వచ్చి ఉండగా మీ కృపను కోరుతుండగా సహాయండి ప్రేంగులకు తండ్రి మహిళలిగిన రాజా అయ్యా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి తండ్రి యూత్ మీటింగ్ యూత్ రిట్రీట్ గురించి మీ పాదాలు ర్శకాలంలో రాటానికి కృపణ నిగ్రహించండి అయా నమ్మకం ఏంటండ్రి అయా ఎవరు ఎవరినైతే మీరు అయా నియమించినారో అయా వారి నోటిని కాని తండ్రి అయా నమ్మకం ఏంటండ్రి అయా బలవంతమైనటువంటి విషయాలు నమ్మకం ఏంటంటే క్షేమకరమైనటువంటి విషయాలు అయా ఆశీర్వాదకరమైనటువంటి విషయాలు నమ్మకం ఏంటండ్రి వారి ఆత్మీయ క్షేమ అయ్యా రక్షణ కార్యానికి ఉద్దేశించినటువంటి మాటలుగా ఉండడానికి కృపను అనుగ్రహించండి రెంగుల తండ్రి ఎవరో పాస్టర్స్ నుంచి జరగినటువంటి కోరికను అయ్యా మీ పాదాలను వారి వారి అవసరతలను బట్టి అయా తండ్రి ఆక్రతలను బట్టి మీరు మాట్లాడండి తండ్రి కృపను అనుగ్రహించండి తండ్రి అయ్యా నిలబడినటువంటి దాసుని మీ చేతుల లోప చెప్పుకుంటుండగా మీరు అక్రోక్షణ కృపను అనుగ్రించండి అదేవిధంగా సండే స్కూల్ పరిచయం నిమిత్తం పాదాలు పట్టుకుంటారు అయ్యా దాసం పుట్టండి అయ్యా కృపను అనుగ్రహించండి తండ్రి జ్ఞానం అయ్యా ఆ సమయ స్ఫూర్తి అయ్యా వారికి చెప్పే విషయంలో తండ్రి అయ్యా మీను అయ్యా మీ నామమ్మ పరచు కృపను అనుగ్రహించండి అయ్యా ఏ విషయంలో అయితే యొక్క కార్యాలు మీరు ఏర్పాటు చేసినారో అయ్యా వాటి యొక్క లక్ష్యం నెరవేరటానికి సండే స్కూల్ టీచర్స్ వెళ్లింగ్ అయా సండే స్కూల్ ఏర్పాటు చేయటానికి గాను ఆయా యవనస్తులు మార్మన్ పొంది గాను అయా మీ కొరకాయ నిలబడిన చూస్తూ రాను గారి గాను తయారు అంతటిలో తండ్రి అయా గొప్పం నిప్పబట్టానికి సాధనాలుగా వీటిని వాడుతామని ప్రార్థిస్తున్నాం అయ్యా తమ సంఘాలను కట్టుకోవటానికి అనేకుల్ని అయా మీ పాస నడిపేవారు గాను అయా అనేకుల్ని సువార్థికులు గాను తయారు చేసే విషయంలో కృపను అనుగ్రహించండి అయా మీరు అత త్వరలో రానున్నారు పోత విస్తారంగా ఉండగా అయా పనివారి కొరకే మీ పాదాలు అయా ఆ వస్తున్నటువంటి ఆత్మలన్నింటినీ పనివారిగా మార్చండి సాధనాలుగా మార్చండి శత్రుతాన్ని యొక్క అంధకార ఆటకముల నుండి దాని శోధన నుండి దాని కట్టుబాట్ల నుండి అమర అందరినీ విమోచిస్తుండగా మీరు ప్రోక్షలు కిందకి తెస్తుండగా తండ్రి మహింగలి రాజా అయ్యా ఇంతవరకు మీరు అనుగ్రహించిన కురిపకే మీ కొందనాలు సార్ ప్రజెంటేషన్ ద్వారా మా అందరికి కూడా మీరు అనుగ్రహించినటువంటి ఆ యాక మిలుకువలకై మీ కొందనాలు అనుగ్రహించండి అయ్యా ప్రింగులకండి అవును మీ చేతులకు అప్పగించుకోండి నమ్మకం ఎంత మీరు సమస్తంలో బాగా చేసింది అయ్యా మీ కొందనాలు చలించండి మీ నమ్మకత్వానికి మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి పరిశుద్ధు తండ్రి మీకు వదనాలు నైనా ఇంతవరకు మీరు మాకు శాఖలు ఉన్నందుకు మీకు వదనాలు ప్రభావ ప్రభా ఇంతవరకు మేము ప్రార్థనలు చేసిన ప్రభావ ఇప్పుడు మేము ముందుకు వెళ్తుండగా మీకు ఆత్మీయ నడిపి దయచేయండి దూతల కాపురా దయచేసి నడిపించండి రేపటి తినేనా ప్రభావ ఎటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ లేకుండానైనా సురక్షితంగా తర్రీ యొక్క ట్రైన్ దగ్గర మేము పోలాగానే తర్రీ అది బోర్డు అవలాగా సహాయపడండినైనా ప్రతి మార్గంలో మీరే మాకు శాఖలు నడిపించండి చివరి వరకు ఆ ప్రాంతం పోతప్పుడు ప్రభాక హైవేస్ పోతప్పుడునైనా ఆ యొక్క తనిమల హిల్ టాప్స్ పోతప్పుడు మీరే మాకు శాఖలు నడిపించండి తండ్రి ప్రతి పనిలో తనిమల్ మీరు మాకు కనివిజం అనుగ్రహించండి యుద్ధం యూహవాదే ప్రభా యుద్ధ షూర్లం మేమునైనా నడిపించండినైనా గొప్ప దేవ మీకే వదనాలు తండ్రి ఇంతకాలం మేము ప్రార్థన చేసినాం మా ఇప్పుడు దాన్ని విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను పొద్దున్నే మేము వెళ్ళాలా ప్రోవాని సహాయపడండి నాయనా అయితే తను రెండు మూడు రోజుల ప్రోవా మీరే మాకు సహాయకులు నడిపించండి తండ్రి అడుగుడుగున మీ యొక్క తలంపులు మాకు మా మనసు తొలగించండి క్రిస్తు కళ మనసు ధరించుకొని మేము ముందు పోలవని సహాయపడండి నాయన జేమ్స్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్న వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడ తమ్మల్లి మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి అక్కడికి వచ్చే వాళ్ళందరూ తనమల్ మీ తట్ట ఆకర్షణ పడలేకుండా ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ఆయన మేము సురక్షితంగా ఇంటికి చేర్చమని మీ మహిమార్గంలో పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమె ప్రైజులందరికీ